ప్రియే నిర్మిచితివీ ప్రియమారణృయముద మరవసించునాదయాంతరంగమునా ప్రియేసువీ ప్రియమారృదయం ముదమాచునా హృదయాంతరంగమునా నీరత ప్రభావముతు నారోహృదయాను నీరా ప్రభావము నారోహృదయమును పవీత్ర చుముత్రీ ప్రతిపాను కడిగి పవీత్ర చుముత్రీ ప్రతిపామును కడిగి ప్రియే సునీర్వీ ప్రియమారణృ ముదమారవసీునాదయాంతరంగమున ఆ జాగరుగుడనైతి నీాశ్రయా విరచి ఆ జాగరుగుడనైతి నీజాశ్రయామోడీ కరుణారసముతో నాకై కనిపేటి వి తండ్రి కరుణారసముతో నాకై కనిపేట్ ప్రియే సునీ జితివీ ప్రియమారదాహృదయమాసీనా హృదయాంతరగమున విక విశ్వాస వాహ్యామును చదువే వికసించ్వాసూ ునే చదువగే చేరీ తిదారీ కొరి నడి పింజుము చేరీ తిదారీ గోరీ నడి పింజుము ప్రియే సునీర్మి ముదారీచునాదయాంతరంగమునా ప్రతిచోటాక్షిగా ప్రభువా నిండు ప్రతిచోట సాక్షిగా ప్రభువా నిండు ఆత్మాభిషేకముని ఆత్మీయపుడ ఆత్మాషేకముని మో ఆత్మీయపుడ ప్రియేసుర్మిచి దివీ ప్రియమారణ హృదయం ముదమారవసీంచున్నా హృదయాంతరంగమునా అనే లియ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుర మా దేవ ఏసారు మీకు వదనాలు నైనా సర్వనతుడా సమస్త సృష్టికి మూలకారకంగా మా తండ్రి మీకు ఎంతో వదనాలు ప్రభు నైనా గర్షణ కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ సన్నిధి మమ్మల్ని నడిపించిన బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభు నైనా మీరు ప్రతి క్షణము మమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్నారు నిన్ను ఎండడు విడువలు ఎడబాయినని వాగ్దానం చేస్తున్నారు ఆ వాగ్దాన్ని ప్రతి క్షణము మా జీతంలో నెరవేరుస్తున్నారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రభు నైనా వాతావరణం మారుతుంది నైనా ప్రభు ప్రతిదీ మీ యొక్క అదుపులోనే ఉంది తండ్రి ప్రతిదీ మీ కంట్రోల్లో ఉందని మేము విశ్వసిస్తున్నాం ప్రభు ఈ యొక్క సాయంత్రం వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మల్ని అదుపులోకి తీసుకో ప్రార్థిస్తున్నాం మమ్మల్ని అందరినీ కంట్రోల్లోకి తీసుకోమని ప్రార్థిస్తున్నాం మా మనసుని పరిపార విధాలుగా పోనీయకుండా ప్రభ్వా మీద కేంద్రీకరించుకొని సహాయపడండి మీ వాక్యాన్ని ధ్యానించాలా అని మా జీవితంలో పాటించాలా అనుభవపూర్వక మీద మీ చెత్త నడిపించుకోమని ప్రార్థిస్తున్నాం అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించి మీరే మాయం పొందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈరోజు జూన్ పదమూడవ తారీఖు రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటున్నది బొబులోను కాలము అని ప్రతి స్థితి ఈ లోకమున్న ప్రతి సమయము టైం క్యాలెండర్స్ ఇవన్నీ మనల్ని జ్ఞాపకం చేస్తుంది ప్రతిసారి మనము ఆ మన చేతికున్న వార్తని చూసుకున్నప్పుడు అందులో ఉండే సెకండ్స్ ముళ్ళు బొబులోను జ్ఞానులు దాని కనుక్కున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాయి కాబట్టి సెకండ్స్ ని కనుక్కున్న వాళ్ళు వాళ్లే ప్రపంచంలో కాబట్టి అదే టైం ఈరోజు మనం పాటిస్తున్నాం కాబట్టి బబులోను కాలంలో మనం ఉంటున్నాం క్యాలెండర్ వాళ్ళు తయారు చేసిందే కాబట్టి ఇది కచ్చితంగా బబులోను కాలము బబులోను తిరిగి కూలిపోబడబోయే కాలము కాబట్టి బబులోను ఎక్కడ ఉంది అన్న విషయాలు ప్రభు మనం కొంతకాలం నుంచి మనతో మాట్లాడుతున్నాడు కోరిన కూడా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసినండు మనము బూరల తీర్పు అన్న అంశాన్ని కొన్ని వారాల నుంచి ధ్యానిస్తున్నాం ఇది ఏడవ వారం మనం ఇంకా బూరెల తీర్పు అన్న ముఖ్యమైన అంశంలోనికి పోలేదు గాని దానికి సంబంధించిన ఉపోద్ఘాతానే ధ్యానిస్తున్నాం అంటే బేసిక్స్ ఇంట్రొడక్షన్ ధ్యానిస్తున్నాం దాని పరి దాని పరిచయం భాగానే ధ్యానిస్తున్నాం గత ఆరు వారాల నుంచి ఈరోజు భవిష్యత్ అనుకుంటా అది ముగిస్తాం ఈ రోజు ఒకవేళ అది ముగించడం అంటే వచ్చేవారం నుంచి మొదటి బూర సంబంధించిన విషయాలు ఇవి మనకు కొంత కష్టతరంగానే ఉంటాయి ఫస్ట్ టైం వినే వాళ్ళకి మరీ కష్టతరంగా ఉంటాయి అంత ఏదో కరెక్టే అనిపిస్తూ ఉంటది కానీ ఏది గోచరం కాదు అంటే ఏది కూడా అండర్స్టాండింగ్ కాదు మనకు అది మన హృదయంలో పోయి సెటిల్ కాదు ఎందుకంటే మన హృదయంలో ఆ వాక్యం సెటిల్ కావాలంటే మన హృదయాన్ని తయారు చేసుకోవాలా దానికి దానికి తరబీది ఇవ్వాలా కాబట్టి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇవి అర్థం కావు కొంతకాలము వీటిని వింటుంటే వింటుంటే అవి మన హృదయంలో సెటిల్ అయినాక అప్పుడు మనకి అవి విషయాలు అర్థం ఉంటాయి కాబట్టి మనం కూడా అటువంటి మనుషులను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలా వాళ్ళ బలహీనతలని మనం అర్థం చేసుకోవాలా వాళ్ళని బలపరచాలా మనము కూడా వారిని చేపట్టుకుని నడిపించాలా అటువంటి సేవ కొరకే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఈ రోజు పోయిన వారం మనం కొన్ని అంశాలను ధ్యానించినాం ఈ చిహ్నపరమైన విషయాలను ధ్యానించినాం పోయిన వారము గొరెల మంద మరియు చిరుతపులి సింహము మిడతల దండు మరియు చంద్రుడు ఈ అంశాలు జానించాం ఈరోజు మరికొన్ని అంశాలు ధ్యానిస్తాం మోస్ట్లీ ఈరోజు అయిపోవచ్చు ఇవన్నీ ఈరోజు మోస్ట్లీ అయిపోవాలా కాబట్టి మొదటిదిగా మండుచున్న పర్వతము అన్న అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఈ విషయాన్ని ధ్యానిస్తాం రెండవ బూర లేక రెండవ దూత బూర ఊదినప్పుడు అంటే రెండవ బూర ఊదబడినప్పుడు జరుగుతున్న విషయం ఇది రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడను ఈ విషయం బాగా అర్థం చేసుకోండి బైబుల్ వాక్యాన్ని అనిస్తుంటే దేవుడు కావాలనే ప్రకృతి సహజమైన విషయాన్ని చూపిస్తూ అది కాదు అని కూడా చూపిస్తూ ఉంటాడు కాబట్టి పెద్ద కొండ వంటిది అన్నాడు గాని కొండ కాదది కానీ ఎక్కడ చూసినా గాని అది ఒక కొండతోనే పోల్చబడుతుంది ఏ మౌంటైన్ బర్నింగ్ విత్ ఫైర్ అని ఇంగ్లీష్ లో కానీ ఇక్కడ మటుకు కొండ వంటిది నుంచి కొండ కాదది కాబట్టి మనం ధ్యానిస్తేపుడు కొంచెం కేర్ఫుల్ గా ఆ వాక్యాన్ని ఆ పదాన్ని ధ్యానించడానికి ప్రయత్నించాల చదువుతూ కూడా రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను కాబట్టి కొండ వంటిది అది చాలా పెద్దగుంది మరియు మండుచున్నది అగ్ని చేత మండుచున్నది అంటే దానికి ఎవరో అగ్ని పెట్టినట్లున్నది కాబట్టి ఇవన్నీ చిహ్న చెప్పబడ్డ విషయాలు అగ్ని చేత మండుచున్న కొండ వంటిది కాబట్టి కొంతమంది దాన్ని ధ్యానిస్తప్పుడు ప్రకటిస్తున్నప్పుడు విన్న అగ్ని కొండ అని కూడా ధ్యానించడం నేను చూసిన కానీ ఆ రీతిగా లేదు ఈ విషయం కాబట్టి ఎప్పుడైతే మనము వీటిని జాగ్రత్తగా పరిశీలించి ఆ పదాలని అర్థం చేసుకున్నప్పుడు అప్పుడే మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు మన నాలెడ్జ్ మన ఇంటెలిజెన్స్ ని దాని మీద అప్లై చేస్తే ఆయన మాట్లాడడు ఎందుకంటే మన తెలివి ఆయన దృష్టిలో బెరితనంతో పోల్చబడింది కాబట్టి ఎప్పుడు కూడా మన సైంటిఫిక్ నాలెడ్జ్ ని దాంతో కంపేర్ చేయొద్దు కాబట్టి ఇక్కడ రెండవ దూత అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అంటే రెండవ బూర ఎందుకంటే ప్రతి దూతకు ఒక బూర ఇవ్వబడింది కాబట్టి రెండవ బూర ఊదబడినప్పుడు అగ్ని చేత మండుచున్నది అంటే దానికి అగ్ని పెట్టిండ్రు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలంటే కొండకి అగ్ని అంటుకుంది అంటే ఎవరు అగ్ని పెట్టిండ్రు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా కాబట్టి ఇప్పుడు చూడండి అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి కాబట్టి కొండ కాదు కొండ వంటిది అంటే కొండలాగా కనిపిస్తుంది అది పెద్దది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా కాబట్టి అగ్ని అన్నప్పుడు దేవుని కోపానికి సాదృశ్యం అన్న విషన అర్థం చేసుకోవాలా దానియలు గ్రంథంలో మనం చూస్తాం నెబర్కి ఒక దర్శనం కలుగుతుంది కదా ఆ దర్శనంలో ఆ ప్రతిమ ఆ పెద్ద ప్రతిమ ఉంటది ఆ ప్రతిమ గురించి విశదీకరించబడింది దాని తర్వాత చేతి సహాయం లేని ఒక పెద్ద రాయి దాన్ని కొడితే అది తుత్తునీయలుగా చేయబడి గాలికి ఎగిరిపో కొట్టువలే తయారైపోయింది అది అట్లా తయారైనట్టు మనం చూస్తాం కదా కాబట్టి ఇప్పుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా అక్కడ కూడా ఒక పెద్ద రాయి ఉంది ఆ ప్రతిమని కొట్టింది అన్న విషయాన్ని కాబట్టి అది చేతి సహాయం లేనిది అంటే చెయ్యి అన్నప్పుడు చెయ్యి చెయ్యి చెయ్యి అంటే మన మాన మనిషి చెయ్యి కాబట్టి మనిషి చేతికి సంబంధించింది కాదు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలా అంటే ఈ లోకానికి సంబంధించినది కాదు ఆ రాయి కాబట్టి చేతి సహాయం లేనిదంటే ఈ లోకానికి సంబంధించిన రాయది అంటే అది కేవలము మన ప్రభుదే మన ప్రభువే ఆ ప్రతిమని తుత్నీలుగా పొడిగా చేస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు ఆ ప్రతిమ దేనికి సంబంధించింది ఈ లోకపు రాజ్యాలకు సంబంధించింది ఈ లోకపు రాజ్యాలు ఒక్కొక్క దశలో చరిత్రాత్మకంగా చూస్తే ఒక్కొక్క దశలో గత మూడు నాలుగు వేల సంవత్సరాల నుంచి ఒక్కొక్క దశలో ఒక్కొక్క భాగంలో ఒక లేక కొన్ని వందల సంవత్సరాలు ఒక దేశము ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు చూస్తాం ఉదాహరణకి మన ప్రభు పుట్టక ముందు నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించడం మనం చూస్తాం ఐగుప్తు అసూరు దాని తర్వాత బబులోను దాని తర్వాత గ్రీసు ఈ నాలుగు దేశాలు ఒక్కొక్క దశలో కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తు పరిపాలించింది ప్రపంచాన్ని అందరు ఐగుప్తు పోయేవాళ్ళు ఎందుకంటే అక్కడ బహుగా ధనం వర్తకం బాగుంది అక్కడ ఆహారం సమృద్ధిగా ఉంది అని అక్కడ పోయేవాళ్ళు అందరు ప్రపంచం నుంచి పోయే వాళ్ళు కదా యోసేబు తన కుమారులను యాకూబ్ తన కుమారులను అక్కడ పంపించి కరువు ఐగుప్తు పోయి అక్కడ తెచ్చుకుని ఆహారం కాబట్టి అది ధన ధాన్యాలతో తొలి తూగే దేశం అది ప్రపంచాన్ని పరిపాలించే దేశం ఒకప్పుడు చరిత్రలో మనం చూస్తాము మోసే కాలంలో ఐగుప్తుకి అతను రాజులాగా ఉంటాడు కదా ఒక ప్రిన్స్ లాగా అంటే రాజకుమారు లాగా అతను ప్రపంచంలో పోయి రకరకాల దేశాలని జయించి ఆ రాజులను సామంతులుగా తీసుకొచ్చి అక్కడ నుంచి పట్టం తీసుకొని వస్తాడు అంటే గిఫ్ట్స్ లాగా వాళ్ళ సమృద్ధి వాళ్ళ బంగారు వెండి మంచి బట్టలు విలువ వస్త్రాలు వాటిని పట్టం లాగా తీసుకొచ్చి ఫరోజు కి ఆ రాజులను తీసుకొచ్చేవాడు అక్కడ నుంచి కాబట్టి ఐగుప్తు ప్రపంచంతా గడగడ నాటించిన దేశం ఐగుప్తు తర్వాత అశ్వరు రాజులు అశ్వరుల గురించి మనం కొంతకాలం క్రింద ధ్యానించినాం ఇక్కడ ప్రొఫెషనల్ ధ్యానించిన దాని తర్వాత బబ్లోరు కాలం మనం చూసినాం బబులూరును ఎట్లా పరిపాలించింది నివగ కాలం ప్రపంచాన్ని పరిపాలించింది దాని తర్వాత గ్రీస్ దేశస్తులు ప్రపంచాన్ని పరిపాలించడం మనం చూస్తాం మన ప్రభుత్వ కాలం మొదలుకొని అంటే ఆయన పుట్టిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు నాలుగు దేశాలు ప్రపంచాన్ని పరిపాలించినాయి మొదటిదిగా ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ ఆల్మోస్ట్ ప్రపంచాన్ని పరిపాలించింది మన దేశానికి నైన్టీన్ లో స్వాతంత్ర్యం ఇచ్చింది అంతవరకు మన దేశాన్ని పరిపాలించింది ఇంగ్లాండ్ తర్వాత జర్మనీ ప్రపంచాన్ని పరిపాలించింది హిట్లర్ అతని కాలంలో మొత్తం యూరప్ అంతా దగ్గర దగ్గర ఏషియా భాగం కంట్రోల్ చేసుకున్నాడు అతను ప్రపంచాన్ని పరిపాలించింది అవన్నీ దాని గ్రంథంలో ఉన్నాయి ప్రవచనాలు ఈ దేశాలు ప్రపంచాన్ని పరిపాలిస్తే ఉన్నాయి మనం ఇప్పుడు అర్థికబోతలేం ఎందుకంటే అది ప్రకృతి సజ్జంగా అయిపోయింది కానీ పాత్రని సమస్తం కృతమైన కాబట్టి మనం ప్రకృతి సజ్జంగా తిరిగి ఆలోచించడానికి వీలైదు ఎందుకంటే అది అయిపోయింది వాటి ప్రవచన కాలం ఇప్పుడు అది ఆత్మీయంగా మారిపోయింది మన కాలంలో ఆ రాజ్యాలు ఎట్లా ఉన్నాయని మనం చూడాలా అవన్నీ పర్లోవ రాజ్యానికి పోల్చబడింది అనేసి ప్రభు చూపించింది ఈ దర్శనాలన్నీ పర్లోగ రాజ్యానికి సూచిస్తున్నాయి ఎందుకంటే పాతవి ప్రకృతి సహజమైన రాజ్యాలు కృతది ఆత్మీయమైన రాజ్యం ప్రపంచంలో గొప్ప రాజ్యం లాగా స్థిరపడేది క్రైస్త సంఘం పోలుస్తుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కానీ ఎవరు కూడా దాన్ని హరితగా చూడలేకపోతున్నారు ఇంకా ప్రకృతి సహజంగా చూడే ప్రయత్నిస్తున్నారు కాబట్టి జర్మనీ తర్వాత రష్యా ప్రపంచాన్ని పరిపాలించింది గడగడలాడించింది ఒక సూపర్ పవర్ లాగా ఉండే దగ్గర దగ్గర నైన్టీన్ ఎయిటీస్ వరకు నైన్టీన్ వరకు రష్యా సూపర్ పవర్ లాగా రష్యా కొలాబ్స్ అయిపోయినాక నైన్టీన్ లో అమెరికా ఆ రోజు వరకు కూడా సూపర్ పవర్ లాగా కాబట్టి ఇంగ్లాండ్ జర్మనీ రష్యా అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఈ నాలుగు ఈ రెండు సంవత్సరాలు పరిపాలించినాయి మన ఈ లోకాన్ని దేశాన్ని కాబట్టి ఈ రోజు కూడా యునైటెడ్ స్టేట్స్ ఏ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది వాడు చెప్పినట్ల డాలరే ఏం కావాలన్నా డాలర్స్ అనే కొనాలా మనం డాలర్ లేకుండా ఏం కొనలేం ప్రపంచంలో కాబట్టి అదొక ప్రపంచపు రూక లేక కరెన్సీ లాగా తయారైంది అది అమెరికన్ డాలర్ కాబట్టి ఆ రీతిగా అది ఆర్థికంగా ప్రపంచానికి పరిపాలిస్తుంది రాజ్యాంగ పరంగా కూడా అది ప్రపంచాన్ని పరిపాలిస్తుంది సంస్కృతి పరంగా కూడా అది ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఇంగ్లీష్ మ్యూజిక్ లేకుండా ఎవరు వెళ్ళాడు ప్రతి దాంట్లో ఇంగ్లీష్ మ్యూజిక్ ఉంటుంది ఈవెన్ చర్చ్ తెలుగు పాటలు కూడా ఇంగ్లీష్ మ్యూజిక్ పోయినాయి ఆ పాత క్లాసికల్ మ్యూజిక్ పోయింది ఇప్పుడు లేదు చర్చిలో క్లాసికల్ మ్యూజిక్ ఎవరునది ఇక్కడ ఆంధ్రక్రైస్తవుల కీర్తనలు చూస్తే అన్నంతా క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది క్లాసికల్ అంటే రాగాలు తాళాలు ఉంటాయి అందులో అవి ఎవరు పాడలేరు ఇప్పుడు ఈ రోజు పిల్లలకు అవి రావు గిటార్స్ కీబోర్డ్స్ డ్రమ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ అన్నట్టు కాబట్టి ఆ రీతిగా పాశ్చాత్య సంస్కృతి మన ప్రపంచాన్ని అంతా ఏలుస్తుంది అమెరికన్ సినిమాలు ఎక్కడ చూసినా హాలీవుడ్ మూవీసే ప్రపంచాన్ని ఏలుతున్నాయి కాబట్టి ప్రతి దశలో యునైటెడ్ స్టేట్స్ ఏ ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎక్కడవైనా వాళ్ళ కంపెనీలే కనిపిస్తాయి ప్రపంచమంతట కాబట్టి ప్రపంచంలోని ఐశ్వర్యాన్ని అంతా అమెరికా దేశంలోకి ఇస్తాబోతున్నారు అందుకే అది ఇంకా దనికంగా అవుతుంది కాబట్టి ఆ రీతిగా అవుతుంది కాబట్టి దాని బబులో కొంతమంది అంటూ ఉంటారు కానీ మనకు దేవత చెప్పారు ప్రకృతి సదస్యంగా బబ్లోని కావచ్చు కానీ ఆత్మీయ పరంగా లోపల ఉంది అన్న విషయాన్ని మనం చూస్తాం ఎందుకంటే ధనికులు క్రైస్తవుల ప్రపంచం అది మనం ఎన్నిసల్లో చూసినాం కరప్షన్ ఎక్కువ ఉంది క్రైస్తవ దేశాలలోనే ప్రపంచమద్దట కాబట్టి హైయెస్ట్ కరప్షన్ క్రిస్టియన్ కంట్రీస్ లోనే ఉందని మనకు ఎనిసలో చూపించింది ప్రభు అది మనం ఆధారంతో చూస్తున్నాం ఈరోజు కాబట్టి పాతవి గతి సమస్తం కృతమైన కాబట్టి ఇప్పుడు పర్లోక రాజ్యాన్ని సూచిస్తుంది బబులోలు పర్లోకరాజ్యం ఎక్కడుంది మీ మధ్యలో ఉంది అది ధనంతో తులతూగుతుంది రోజు అది దొంగల గుహలాగా మారింది రోజు అంతా దొంగలు జమ అయిపోయినారు పర్లోక రాజ్యంలో ఎందుకంటే మన ప్రవ్య నడు బాప్తిచ్చే యూహాను దినములు మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది కాబట్టి ఈ రోజు అది బలవంతుని చేతిలో పట్టబడింది అంటే దుష్టిని చేతిలో పట్టబడింది దాన్ని మనం విడిపించుకోవాలి విమోచించుకోవడం అది నన్ను ఎవరు విమోచిస్తారని ఎదురుచూస్తుంది ఈ సృష్టి ఈ సృష్టి అంటే ప్రకృతి సాధ్యమైన సృష్టి కాదు మన ప్రభు రాజ్యం పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడింది దృష్టిని చేతిలో పట్టబడింది వాని చేతి నుంచి మనం గునాన్ని అదే మన బోధ ఇంతకాలం నుంచి మనం నేర్చుకుంటాది ఇక్కడ మన సేవ కోరిక అప్పగించబడింది మనకి లోపల ఒక మంద ఉంది బయట ఒక మంద ఉంది బయట మంద ఎట్లా తప్పిపోయింది లోపల మంద మంచిగుంది అనుకుంటుంది కానీ అది కూడా తప్పిపోయింది అదే తప్పిపోయిన కుమారుని గురించి అనేది కూడా మనకు ప్రభావితం చూపించింది చిన్నవాడు బయటికి పోయి తప్పిపోయినాడు పెద్దవాడు లోపల తప్పిపోయినాడు తండ్రి మీద గొనుగుతున్నాడు కాబట్టి పర్లగరాజ్యం మొత్తం తప్పిపోయింది ఒకడు బయటికి పోయి తప్పాడు ఒకడు లోపల ఉండి తప్పాడు అది ఉప్ చూపిస్తుండీ ఇది పర్లవరాజ్యం మన ప్రభు కానీ ఆ రీతిగా ఎవరు కూడా ధ్యానిస్తలేరు కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క వాక్యాన్ని చేస్తున్నాం చాలా ఆశ్చర్యకరంగా చూడండి మండుచున్న ఈ యొక్క పెద్ద కొండ అగ్ని చేత పెద్ద కొండ కొండ ఒకటి సముద్రంలో పడవేయబడను ఎవరు పడేసిండ్రు అది పడవేయబడింది మనుషుల హస్తాల మనుషే మనిషి చేతి సహాయం లేకుండా పడబేయబడింది బట్ అక్కడ ఒక దర్శనం చూస్తున్నాము ఇక్కడ ఒక దర్శనం చూస్తున్నాం దాని గ్రంథంలో ఉన్న దర్శనం ఏ రీతిగా ఉంది ఈ దర్శనం ఏ రీతిగా ఉంది అప్పుడు చూడండి కాబట్టి రెండవ దూత విషయంలో జరుగుతుంది రెండవ బూర ఆ అగ్ని చేత మండుచున్న ఆ పెద్ద కొండ సముద్రంలో పడినప్పుడు ఏం జరిగింది అందువలన ఇప్పుడు చూడండి అందువలన ఏం జరిగింది ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలా పెద్ద కొండ అంటే కొండ అంటే ఉన్నత స్థితికి ఎదిగినది ఇట్లా అర్థం చేసుకోవాలంటే అది అంత ఎత్తు ఎత్తు అయిన స్థలంలో ఉంటది కదా కొండ దాని అంచు కాబట్టి ఉన్నత స్థలముల మీద ఉండేదంటే ఉన్నత స్థలములు అంటే ఆరాధన స్థలములు ఉన్నతంగా ఉండేది అంటే ఉన్నత స్థలముల దేవుణ్ణి ఆరాధించిన వాళ్ళు వెనక పాత నిమజ్ఞానంలో కాబట్టి కొండ మీద ఈ రోజు కూడా చాలా మంది సేవకులు చెప్తుంటే నేను ఆశ్చర్యపోతా ఉంటాను నేను కొండ మీదకి ఎంతో గంటలు గంటలు ప్రార్థన చేసుకుని వస్తాబా అక్కడ పోతే ఎక్కడ అనుభూతి పర్లగ రాజ్యంలో ఉన్నంత ఎక్స్పీరియన్స్ వస్తుంది చాలా మంది సాక్షాలు ఇస్తే నేను చాలా సంవత్సరాల నుంచి విన్నాను కనీసం ఒక ముప్పై సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క సాక్షాలు వింటా ఉంటాను ఈ రోజు కూడా చాలా మంది ఒక్కసారి నాకు అవకాశం దొరికితే ఊరికి చివరిన కొండ మీదకి ఎక్కి రోజంతా ప్రార్థన ఆశాంతి అంటారు మంచిగుంది కదా నాకు కూడా ఒకప్పుడు నేను చెప్తున్నాను ఫ్రాంక్ ఎందుకంటే ఒక గొప్ప సేవకుడు ఆ రీతిగా కొండ మీద పోయి గంటలు గంటలు రోజుల రోజులు చేసి అక్కడి నుంచి స్పెషల్ ఫవర్స్ పొందుకొని వచ్చి గొప్ప సేవలు చేసింది అద్భుతాలు విశేషమైన అద్భుతాలు చెప్పిన సేవలు కాబట్టి నేను కూడా అట్లా కొండ మీద పోయి అటువంటి అద్భుతాలు అటువంటి అభిషేకం పొందుకోవాలన్న ఆశ నాకు ఉండేది అంటే నేను వేరే వాళ్ళని కాపీ కొడుతున్నాను అన్నాడు కానీ ప్రభు చూపించిండు నాగటిపై చేయి వేసి వెనక ఎవరు చూడద్దు ఎందుకు ఎవడి నాగటి వాడిదే ఎవడి పొలం వాడదే వాడి పొలం వాడదే వాడు దున్నుకుంటున్నాడు వాడి నాగటి వాడదే నీ నాగటి నీది నీ పొలం నీది నీకు నువ్వు అక్కడ పోవాలి అంతేగాని అది దున్నుకుంటా వాడి కాపీ కొడుతున్నావు అంటే నీ సేవా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనము ఎవరిని కాపీ కొట్టే వాళ్ళం కాదు హరితగా చెప్తే ఇటువంటి వాక్యాలు ఎక్కడ కూడా కాబట్టి మనం కాపీ కొట్టే వాళ్ళం అయితే ఇవి రాకపోయాయి మనకి ఈ వాక్యాలు రాకపోయాడు ఇప్పుడు ఆ బైబుల్ ఆ టీవీ ప్రోగ్రామ్స్ లో వచ్చే అవి మనం కాపీ కొడితే ఇవి మనకి ఎప్పటికీ అర్థం కావు ఎందుకంటే ఆ గుంపులకు వెళ్ళిపోతాం ఆటోమేటిక్ మనం అందుకే ఏ గుంపులో ఉన్నామో గుర్తెరిగి తెలుసుకో మన సేవ జీవితము దానికి సంబంధించింది మనం గుంపులో ఉన్నాము అది గుర్తినాం కానీ తగిన మూడు ఆ గుంపులో ఉన్నాయి గానీ గుర్తెత్తారు చూడండి అందువలన సముద్రములో కాబట్టి మీరు చేసుకోండి సముద్రము అంటే పర్లోక రాజ్యానికి సాదృశ్యం ప్రభు చెప్పండి పర్లోవరాజ్యం ఎట్లుంటది ఒక సముద్రంలో వలని పోలి కాబట్టి సముద్రము కూడా పర్లోవరాజానికి సాదృశంగా ఉంది వల కూడా పర్లోకానికి సాదృశ్యం ఉంది కాబట్టి పర్వరాజ్యాన్ని ఎన్ని విషయాలుగా పోలిస్తుంది ఇప్పుడు చూడండి ఆ కొండ కూడా పర్వరాజన్కే పోలింది ఎందుకంటే అది ఉన్నతమైన స్థలం కాబట్టి ఉన్నత స్థలముల మీద వాళ్ళు బయలుదేవతకి ధూపం వేసిండ్రు అని బైబుల్ చూస్తాం ఉన్నత స్థలముల మీద బయలుదేవతకి వాళ్ళు ధూపం వేసారు అంటే దుష్టత్వంలో ఉన్న సేవ జీవితం అది దుష్టత్వంలో ఉన్న మతపరమైన జీవితం అది సరే క్రైస్తవ జీవితం దుష్టత్వంలో ఉందంటే చాలా కష్టం ఈ వాక్యం వినరు ఇమ్యూనిటీ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతారు కాబట్టి అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు చదపరచుకుంట రావాలి ఎందుకు క్రైస్తవ జీవితం మీద దుష్టత్వంలో పడిపోయిందన్న విషయం అర్థం కాదంటే ఒక్క సంస్థ అర్థం కాదు కదా ఇది కొన్ని సంవత్సరాల నుంచి అవి చూపిస్తాడు ప్రభు మనకి కాబట్టి ఒకేసారి అర్థం కాదు చూడండి ఇక్కడ ఉంది అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను కాబట్టి ఇప్పుడు మళ్ళొసారి దేవుని వారు చూపిస్తుండడు ఇక్కడ మూడు గుంపులు ఉన్నాయి అన్న విషయాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ ఆ కొండ ఆ కొండ బబులోనికి సాదృశ్యంగా ఉంది అది కాల్చివేబడబోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తీర్పు దేవుని ఇంటి యొక్క ఆరంభం కాలం వచ్చిన్నది కాబట్టి ఈ కొండ ఈ తీర్పు తీర్చబోతుడు దేవుడు అది ఉన్నతంగా ఎదిగింది చాలా హెచ్చరి స్థలంలో ఎదిగింది అది ప్రభు కంటే ఉన్నతంగా ఎదిగింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు కానీ దాని లెవెల్ కి దాన్ని తీసుకొని దేవుడు నీ లెవెల్ ఎక్కడ నువ్వు చెప్పడం కొరకు దాన్ని శిక్షిస్తున్నాడు కాబట్టి అందువలన సముద్రంలో మూడవ భాగము రక్త కాబట్టి మూడవ భాగము అన్నప్పుడు మొదటి రెండు గుంపులు మీకు తెలుసు సర్పములు తేళ్లు మూడవ భాగము గొప్ప జనం సాదృశ్యం ఎన్ని సార్లు మూడవ భాగాన్ని మీరు చూస్తారే ఇక్కడ తేళ్లు సర్పాలు కూడా కనిపిస్తూ ఉంటాయి మీకు చంద్రుడు పోయినవరం చంద్రుడు రక్తమాయమాయను అని కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి ఇక్కడ సముద్రములో మూడవ భాగము రక్తమాయను మూడవ భాగము రక్తమాయను కాబట్టి చంద్రుడు తిరిగి సాదృశ్యం సూర్యుడు తేళ్లకి సాదృశ్యం చంద్రుడు సర్పాల సాదృశ్యం ఇక్కడ కనిపిస్తుంది గుంపు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి సర్పాల గుంపు ఫస్ట్ మొదటి రెండు గుంపులు తెగవేయబడి చతురు అని జకర గ్రంథంలో గణించడం కొన్ని వరాల క్రితం ఇక్కడ మొదటి మూడవ భాగం ఇది అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమాయను దాని తర్వాత సముద్రంలోని ప్రాణము జంతువులలో మూడవ భాగము చచ్చను ఒకటి మొదటి గుంపేమో రక్తమాయ ఇది గుంపు జంతువులతో పోల్చబడింది కాబట్టి ప్రభు మనకి ఆ యొక్క చిహ్నాన్ని మొదటి గుంపు కేవలము రక్తమాయమైతే రెండవ గుంపు జంతుని పోలి ఉంది కాబట్టి భూ జంతువులలో అన్నిటికంటే యుక్తిగలవి కుయుక్తిగలవి సర్పం కాబట్టి అది సర్పానికి సాదృశ్యమా లేక తెల్ల సాదృశ్యమా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఆయన కాళ్ళ యొక్క వచ్చి నేర్చుకోమంటే ఇదే కదా స్టడీ అంటే బ్లైండ్ గా వినేసి కాదు కంపేర్ చేసుకోవాలి సడన్ బ్రేక్ వేసుకుంటా నాకు అది అదే తెలిసిపోతుంది అన్నట్టు నేను గురించి ఇక్కడ ఏ వాక్యాన్ని చూస్తున్నా ఏ గుంపు చూస్తున్నా ఇక్కడ పరిశీలించుకోకుండా ఎందుకంటే మీరు బ్లైండ్ గా దాన్ని స్వీకరించారు మీరు కూడా మోసపోయినట్లే కాబట్టి ఇప్పుడు చూడండి ప్రతి దశలో ఒక గుంపు గురించి మాట్లాడుతుండ్రు ఇక్కడ మూడు గుంపులు ఉన్నాయి మొదటి రక్తమయమయ్యను రెండవది చచ్చను తర్వాత అంటే భూ జంతువులు అంటే సర్పాలకు సాదృశ్యంగా ఉంటే మొదటి తేళ్లేదానికి సాదృశ్యం ఉండాలి అట్లా కంపేర్ చేసుకోవాలా ఎందుకంటే తేళ్లు పైకి ప్రాక్తా ఉంటాయి కాబట్టి చంద్రుడు అంటే పైకి ఉన్నది అట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు మనం కాబట్టి ఇవి తేళ్లు ప్రాకుతా ఉన్నాయి కాబట్టి మొదటిది గుంపు తేలేని సాదృశంగా ఉంటే జంతువు కాబట్టి రెండవ గుంపు అది సర్ప సాదృశ్యం అట్లా కేర్ఫుల్ చెక్ చేసుకోవాలా ఇప్పుడు చూడండి మూడవది ఓడలలో అర్థం చేసుకోండి ఓడల గురించి మాట్లాడుతుండే మొదటిదేమో బండ కొండ గురించి మాట్లాడుతున్నాడు రెండవది సముద్రం గురించి మాట్లాడుతున్నాడు మూడవది జంతుల గురించి మాట్లాడుతున్నాడు నాలుగవసారి ఓడల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ కొండ బబులోనికి సాదృశ్యం సముద్రము బబులునికి సాదృశ్యం ఓడ బబులునికి సాదృశ్యం ఇప్పుడు అర్థం చేసుకోండి ఓడ లోపల ఉన్నది ఈ మూడవ గుంపు ఓడ లోపల ఉంది చాలా మంది పాట పాడినారు ఓడలో ఉన్నవాడు ఏడు ఉంటాడు అని పాటవాడ ఆశ్రయంగా నీ కొంటాడు ఆశలన్నీ తీరుస్తాడు ఏసుతో నీవు ఉన్నావా విశ్వాసి ఓడ బయట ఉన్నావా సవాసి అని పాట కాబట్టి కాబట్టి ఇప్పుడు మనకి జ్ఞాపకం చేస్తుండే దేవుడు ఒక నువ్వు పాడినావు తెలియకుండా ఇప్పుడు తెలిసి వాడుతా ఉన్నావు నువ్వు ఓడలో ఉన్నావా ఓడ బయట ఉన్నావా అని పాడతారు కానీ ఓడనే బబులో ఉన్న తయారైందని తెలుసుకుంటే ఓడలో ఉంటావా ఓడ బయట ఉంటావా ఇప్పుడు పాట పాడతావా కదా చాలా కేర్ఫుల్ ఉంటావు అంటే ఏ కాంటెక్స్ లో పాట పాడినరు అది పాప వాళ్ళకి తెలియక కానీ అది బబులోగా తయారైపోయినాక నువ్వు అందులో ఉంటే దాంతో పాటు నువ్వు ఏం జరుగుతుంది చూడండి ఓడలో మూడవ భాగము నాశనమాయను ఓడలో ఏముంటాయంటే వర్తకం బిజినెస్ ఉంటది ఓడలో రకరకాల వస్తువులు ఒక దేశం నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించి బిజినెస్ చేసుకుంటావు కాబట్టి ప్రాపర్టీకి సాదృశ్యం వెల్త్ కి ధనానికి సాదృశ్యం ఓడలు కాబట్టి ధనము అంతా నాశనం అయితది ఓడలు ఓడలు మూడవ భాగం ఇప్పుడు అర్థం చేస్తా ఓడలో మూడవ భాగం అంటే ఆల్రెడీ ఓడలో రెండు భాగాలు ఉన్నాయి మూడో భాగం నాశనం రెండు భాగాలు చస్తాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆ బండ్ ఆ కొండ మూడు గుంపులకు సాదృశ్యం అంటే అది దుష్టత్వంలో ఉన్న మతపరమైన జీవితానికి సాదృశ్యం నేను క్రైస్తవం పదం వాడతాను ఇక్కడ దుష్టత్వంలో ఉన్న మతపరమైన జీవితానికి సాదృశ్యంగా ఉంటే సముద్రంలో ఉన్న జంతువులు మళ్ళ మూడు గుంపులకు సాదంగా ఉంది కానీ ఈ ఒక గుంపుని లీడర్షిప్ లాగా తీసుకుని తగిన గుంపులు వెంపడిస్తా ఉంటాయి ఉదాహరణకి సర్పంలు లీడర్స్ తేళ్లు సర్పములు చెప్పినట్టు వింటాయి తేళ్లు మీద పడతాయి గొప్ప జనము కానుకలు తీసుకురాకపోతే తేళ్లకు ఆగ్ఞాపిస్తాయి జాగ్రత్తగా అర్థం చేసుకోని ప్రయత్నించాడు పోలీవరాన్ని ఒకటి ఎగ్జాంపుల్ కూడా చూపించి కాబట్టి సర్పములు డైరెక్ట్ గా అడగకుండా తేళ్ల ద్వారా అడిగిస్తా ఉంటాయి ఈ విషయం అర్థం చేసుకున్నాను చివరి కాలంలో మనం ఉంటున్నాం బాహటంగా జరుగుతూ ఉంటుంది వాడు డైరెక్ట్ గా రమేజ్ వాడు ప్రొటెక్ట్ చేసుకుంటా ఉంటూ తేళ్లతో అడుపు ఇస్తా ఉంటాడు అనమాట తేళ్లు ఏం చేస్తాయంటే కొంత జేబులు వేసుకుంటాయి కొంత సర్పాలకు ఇస్తాయి అర్థమవుతుందా అననీయ సాఫ్ట్వేర్ల జీవితం కూడా ఆ గుణగణం కలిగినదే ఇస్కర్ యూత్ గుణం కూడా అదే కాబట్టి ఇస్కర్ యోత్ యూధాన్ని మనం తేలతో పోల్చినాం మీలో ఇస్కర్యోత్ యూధ లాంటి వారు ఉంటారు అన్న విషయాన్ని మనం చూసిన ఎందుకంటే మీలో అనేకులు అభ్యంతర పడి ఒకరినొకరు అప్పగించుకుంటారు వాడు ఎక్కడో చెప్పు నీకు గిఫ్ట్ ఇస్తా అంటే అప్పగించేస్తారు అభ్యంతరం అంటే అదే ప్రాఫిట్ వస్తుంది నాకు డబ్బులు వస్తున్నాయి గిఫ్ట్స్ వస్తున్నాయి వాడు నాకు అది నాకు ఇది ఇస్తాడు ఇస్తాడు అది ఇస్తాడు ఇస్తాడు ఇల్లు ఇస్తాడు స్థలాలు ఇస్తాడు అని అప్పగించేస్తారు ఆ కాలానికి మనం సిద్దమవుతున్నాం ఆ వాక్యం ఖచ్చితంగా నెరవేరే కాలం ఇది కానీ ఆత్మీయంగా నెరవేరుతున్న విషయాన్ని అర్థం చేసుకోవాలి కాబట్టి మూడు గుంపులు ఈ యొక్క రెండవ ఊర ఊదినప్పుడు జరుగుతున్న మూడు గుంపుల గురించి మనం ఇంతకాలం కింద కొంతకాలం కింద కానీ ఇప్పుడు మనకి ఇంకా క్లియర్ గా చూపిస్తాం కానీ వచ్చేవారం నుంచి వీటిని ధ్యానిస్తున్నప్పుడు టైమింగ్స్ ధ్యానిస్తాం మనం ఎగ్జాక్ట్లీ ఏ టైమింగ్ లో ఇవన్నీ నెరవేర్తా ఉంటాయి అన్న విషయాన్ని సరే తర్వాత చూడండి ఈ ఈ కొండ ఏ రీతిగా తయారైంది ఎందుకు అది కాల్చివేయబడబోతుంది అన్నప్పుడు రెండవ రాజుల గ్రంథంలో ఈ విషయాన్ని ప్రభు మనతో మాట్లాడుతాడు చూడండి పర్వతపు కుడిపార్శమందు అస్తరో అను సీదోనిల విగ్రహములకు కెమేషు అను మోయాబీల విగ్రహములకు మిల్కోము అను అమునేయుల విగ్రహములకు ఇస్రాయేల్ రాజైన సొలమోను కట్టించిన ఉన్నత స్థలములను రాజు అపవిత్రపరిచి ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి సరే ఇక్కడ సులమును రాజు ఈ యొక్క కొండ మీద ఏం చేసిన విషయాన్ని రాయబడింది ఇక్కడ మూడు రకాల దేవతలకి అక్కడ మందిరాలు కట్టిండు అన్న విషయాన్ని బలరపించిందన్న విషయాన్ని చెప్తున్నాడు కాబట్టి ఆ మందిరము దేంతో పోల్చబడింది హేయమైన పర్వతము ఉంది అక్కడ చూడండి పదమూడవర్షంలో ఎరుసలేము ఎదుట అంటే దేవుని మందిరము ఎదుట దేవుని రాజ్యము ఎదుట లేక ఎరుసలేము దేవుని సన్నిధి దేవుని సన్ని సన్నిధి ఎదుట హేయము అను పర్వతము హేయము అంటే దేవునికి అసహ్యమైన పర్వతము అని అర్థం కాబట్టి ఈ పర్వతము హేయమైంది కాబట్టి దేవుని కోపము రగిలి దానిమీద అగ్ని రూపకంగా పడుతుంది విషయాన్ని మనం ప్రదలజిస్తున్నాం కాబట్టి ఇది ఒక రకమైన చిహ్నాన్ని ప్రభు మనకు చూపిస్తున్నాడు అంటే ఇది అపవిత్రమైన పర్వతము అసహ్యమైన పర్వతము రెండు విషయాలు అపవిత్రమైంది అసహ్యమైంది అపవిత్రత వచ్చినప్పుడే నువ్వు అసహ్యంగా తయారవుతావు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఈ వాక్యం నుంచి అపవిత్రత అంటే కరప్షన్ ఇంగ్లీష్ లో కరప్షన్ నీ హృదయమంతా మోసంతో దగాతో నిండిపోవడం అంటే కరప్షన్ అంటే తెలుసుకొని ప్రకృతి సహజంగా కరప్షన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అధికారాన్ని స్వార్థానికి వాడుకోవడం పర్మిషన్స్ ఇచ్చి వాడు ప్రైజలు తీసుకుంటాడు ఇప్పుడు అంత ల్యాండ్ ప్రాబ్లమ్స్ అయిపోతున్నాయి కదా రెండు రాష్ట్రాలలో విశాఖపట్నంలో కొన్ని వేల ఎకరాల ల్యాండ్స్ ఆ రీతి కరప్షన్ తో అమ్మబడినాయి ఇక్కడ మీ అప్పూర్లో అక్కడ జరిగింది కొన్ని వేలే అవన్నీ మనం చూస్తున్నాం కరప్షన్ కానీ ప్రకృతి సహజంగా ఇది కరప్షన్ కానీ మీ హృదయమే అతరైతే అది ఆత్మీయమైన కరప్షన్ అన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం మతపరమైన జీవితం కరెక్ట్ గా తయారైంది యువ సమాప్తిలో అనేది ఈ వాక్యం జ్ఞాపకం చేస్తున్నామని ఎట్లా కరప్ట్ అవుతుంది అది కూడా ధన వ్యామోహన్ కి సంబంధించింది ధన వ్యామోహన్ కి సంబంధించింది వాళ్ళ సొంత రాజ్యాలు కట్టుకోవడానికి సంబంధించింది మన ప్రభు రాజ్యం కట్టలేదు ఎక్కడ చూసినా వాడెంటిటీ నా మినిస్ట్రీస్ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు ఆ రీతిగా సరే ఆ రీతిగా వాళ్ళు సువార్థం ప్రకటిస్తూ అనేక రక్షణ కానీ చూడండి వేరొక ఏసుని ప్రకటిస్తే రక్షణట్లే జరుగుతుంది వేరొక సువార్థం ప్రకటిస్తే అది రక్షణట్ల అవుతుంది అందుకో గొప్ప జనం అందరిలో కావాల్సి వస్తుంది అప్పుడు నిజమైన ఏసుని వాళ్ళు వెంపడించడం జరుగుతుంది గొంతు మీద కత్తి ఉన్నప్పుడు అప్పుడు గుర్తిస్తారు ఇంతగా నేను పాటించింది ఫాలో అయింది వేరే పోయి చేసిందని అప్పుడు పశ్చాత్తాత్వంతో ప్రబానని క్షమించిందైనా అన్నప్పుడు అప్పుడు గొరపిల్ల రక్తంలో వాళ్ళు వసాలను కడుక్కుంటున్నారన్న విషయాన్ని మనం భరోసా పరమైన గీసిన కొంతకాలం కాబట్టి అపవిత్రమైంది నాశనం అన్న విషయం అపవిత్రత కలిగింది ప్రతిదీ నాశనమవుతుంది అన్న విషయం చేసుకుంటాం ఇప్పుడు ఉత్తర దిక్కున అన్న అంశాన్ని జనించబోతున్నాం నార్త్ ఇంగ్లీష్ లో ఉత్తర దిక్కు అటుపైన వారము దక్షిణ దిక్కు గురించి మనం ధ్యానించినాం సౌత్ అనేది దక్షిణము దేనికి సంబంధించింది ఉత్తరము దేనికి సంబంధించింది దక్షిణము తేలకి సంబంధించి ఎందుకంటే ఎక్కుతా ఉంటాయి దక్షిణం అంటే దక్షిణం అంటే కింది భాగం కింద నుంచి తేళ్ళు ఉంటాయి కాబట్టి దక్షిణం అంటే తేలకి సాదృశ్యం ఉత్తరం అంటే పైన ఉండేది కాబట్టి నార్త్ అంటాం ఇంగ్లీష్ నార్త్ అంటే పైన ఉండేది కాబట్టి అది సర్పములకు సాదృశ్యం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సాధారణంగా ఉత్తర దిక్కు నుంచే సైన్యం వస్తుంది మీరు ఎక్కడ చూసినా చరిత్రలో ఇప్పుడు మన దేశం మీద యుద్దానికి రావాలంటే కూడా వాళ్ళు ఎక్కడి నుంచి రావాలా ఉదాహరణకి పాకిస్తానే కానీ చైనానే గాని నార్త్ నుంచే రావాలా ఇక్కడే కాదు ప్రపంచంలో ఏ దేశం మీద యుద్దానికి వచ్చేది నార్త్ నుంచే అది ఎందుకు అట్లా ప్రకృతి సాధ్యంగా కూడా అక్కడనే జరుగుతూ ఉంటాయి నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి పడదు తెలుసా మీకు ఈ రోజు కూడా నార్త్ కొరియాకి సౌత్ కొరియాకి పడదు ఈరోజు కూడా అట్లా చాలా ఉన్నాయి నార్త్ సౌత్ లకి పడని దేశాలు చాలా ఉన్నాయి మన కాలంలో ప్రపంచం అంతటా అది కేవలం దేశాలకు సంబంధించే కాదు కానీ నార్త్ లో ఉండే వాళ్ళకి సౌత్ ఉండే వాళ్ళకి పడదు తెలుసా అందుకు అంటే సరే అవన్నీ ప్రభుత్వం చూపిస్తుండే ప్రకృతిలో నెరవేరుతున్నాయి ఇవన్నది నార్త్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్స్ కి పడదు నార్త్ ఇండియన్స్ కి సౌత్ ఇండియన్స్ మీద అసూయ ఎందుకంటే సౌత్ ఇండియన్స్ చాలా అడ్వాన్స్ ఉంటుంది అనేసి డెవలప్మెంట్ అంతా సౌత్ లోనే ఉంది నార్త్ అంతా చెత్త చెదారం ఉంటుంది ఆ దేశం ఎక్కడ చూసినా అక్కడ క్రైమ్ రేట్స్ ఎక్కడ చూసినా బీభత్సము రోడ్స్ సరిగా ఉండవు బిల్డింగ్ సరిగా ఉండవు చాలా భయంకరంగా ఉంటది ఆ కాల స్థలాలు మినిస్ట్రీ వర్క్ అయితే చెప్పని లేదు చాలా కష్టం అక్కడ సువార్త ప్రకటించడం నార్త్ లో కానీ నార్త్ ఇండియన్స్ అంతా ఇప్పుడు సౌత్ సౌత్ కు వచ్చి ఇప్పుడు హైదరాబాద్ ఇవన్నీ సౌత్ బెంగళూరు చెన్నై అంతా నార్త్ ఇండియన్ సెటిల్ అయిపోతున్నారు ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు ఎక్కడ ఉంటే మేము బ్రతకలే మా పిల్లల భవిష్యత్తులో బాగుండవని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు సరే నేనేం కనెక్షన్స్ పెడతా లేని వాక్యంలో కానీ ఒక విషయం అర్థం తీసుకోవాలా నార్త్ అన్నప్పుడు సర్పములకు సాదృశ్యం అన్న విషయాన్ని ఉత్తర దిక్కు ఉత్తర దిక్కే నార్త్ అంటే ఉత్తర దిక్కు నుంచే సైన్యం వస్తుంటది కాబట్టి సర్పాల గుంపు అక్కడ నుంచే వస్తుంది లేక సర్పము అక్కడ నుంచే వాడు లీడ్ తీసుకుంటాడు అన్న విషయాన్ని మనం అర్థం తీసుకోవాలా దానికి సంబంధించిన విషయాలు చాలా ఉన్నాయి ఒక్కటి నేను చూపిస్తాను ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయం ఎనిమియా గ్రంథం మొదటి అధ్యాయము పద్నాలుగో వచ్చి చూడండి అందుకు యహోవా ఇలాగ సెలవిచ్చను ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులు అందరి మీదికి కాబట్టి ఉత్తర దిక్కు నుంచే కీడు బయలుదేరుతది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ దేశ నివాసులు అంటే గొప్ప జనం మీదకి వీళ్ళు పడతారు అన్న విషయాన్ని అక్కడ చూపిస్తారు దేవుడు ఇదిగో నేను ఉత్తర దిక్కున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచేదను కాబట్టి అని పిలిపిస్తుండే ఆయన చేతిలో వీళ్ళు వాడబడుతున్నారు సర్పములు తేళ్లు కూడా ఆయన చేతిలోనే వాడబడుతున్నారు ఆయన పని కొరకు కానీ ఘనహీనమైన ఘటనలాగా వాడబడుతున్నారు మంచి పనివారి లాగా వాళ్ళు అన్న విషయాన్ని మనం చూస్తున్నాం వారు వచ్చే ప్రతివాడును ఎరుసలేము గుమ్మములలోను ఎరుసలేము చుట్టూన్న ప్రాకారములన్నికి ఎదురుగాను యువత ఎదురుగాను తమ సింహాసనంలను స్థాపించరు కాబట్టి వీళ్ళు సర్పములు అగ్రస్థానాలు సంపాదించుకొని లీడర్షిప్స్ లాగా పొందుకొని వీళ్ళని మొత్తం ఆక్రమించుకుంటారు అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అది నేనే రప్పిస్తున్నా అనేసి ప్రభుత్వ ఎందుకు ప్రభువు ఉత్తర దిక్కు నుంచి వీళ్ళని రప్పిస్తున్నాడు తన బిడ్డల మీదకి అంటే అక్కడ ఉంది ఎందుకు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలని ఆయన శిక్షించబోతున్నాడు ఉత్తర దిక్కు నుంచి ఆ రాజ్యాలు రావడం అనేది అప్పుడు ఎరుసలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపము వేసిరి తమ చేతులు రూపించిన వాటికి నమస్కారం చేయటం తమ చెడితనం అంతటిని బట్టి నేను వారిని గూర్చి వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటించను కాబట్టి వాళ్ళు చేసింది వాళ్ళు విగ్రహాల ఈ లోకాతీతమైన దేవతలను వాళ్ళు పూజించడం వలన దేవునికి రావాల్సిన మహిమను వాళ్ళు దేవునికి ఇవ్వరాకపోవడం వలన వాళ్ళకి శిక్ష అనేది చెప్పబడుతుంది మీరు నచ్చు దేవుని బిడ్డలు ప్రభుణ్ణి సృతిస్తారు కదా గణపస్తారు కదా హలలు పాటలు పాడుతున్నారు కదా ప్రార్థన చేస్తారు కదా ఐ మీన్ వాళ్ళ దేవుడు అట్లయినా ఎందుకు శిక్షిస్తారు ఇది క్రైస్త సంఘానికి ఏరీతిగా సంబంధించిన వాక్యం పాతవి గతించిన సమస్తం కృతమైన వాళ్ళు పూజించే దేవతలు ఇటువంటి దేవతలను వాళ్ళు పూజిస్తారు చూడండి సార్ అవి ఏం దేవతలు అన్య దేవతలకు ధూపము వేసేది తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుతనం వాళ్ళు తమ చేతులతో నిర్మించిన వాటిని వాటికి నమస్కరించు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళ చేతుల ద్వారా చేయబడ్డ వాటిని నమస్కరించుకుంటున్నావు నువ్వు దేనికి విగ్రహం అంటే ఏం చెప్పండి విగ్రహం అంటే బహు విలువా ఇచ్చేదాన్నే విగ్రహం అంటారు డిక్షనరీ ప్రకారంగా నువ్వు దేనికి ఎక్కువ విలువ అది దేవత లేక దేవుడు అన్నట్టు ఈ లోకం దృష్టిలో అంతగా ప్రాముఖ్యత ఇస్తున్నావు దాని ముందు నువ్వు సాగిల అంటే నువ్వు చాలా గ్రేట్ అని చెప్పడం కాబట్టి మన ప్రభుకు రావాల్సిన ఆ యొక్క మహిమని వాటికి ఇస్తున్నావు పాతవి గతించాక నువ్వు విగ్రహాలు పెట్టుకుంటులే ఇంట్లో కానీ నువ్వు దేనికి విలువేస్తున్నావో అది ఆటోమేటిక్ గా విగ్రహం అయిపోతుంది ఈరోజు ఉదాహరణకి నీ సంఘానికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నీ సంఘమే ఒక విగ్రహం నువ్వు ప్రభు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నా దాన్ని అలంకరించుకోవడము దాన్ని డెకరేషన్ చేసుకోవడము దానికి పెయింట్లు వేసుకోవడము దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం దానికి సెక్యూరిటీ పెట్టుకోవడము దానికి ఎంతగానో ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంతగా ఇంపార్టెన్స్ ఎప్పుడు కూడా ప్రభుకి వెళ్ళదేమో కాబట్టి సంఘమే లేక దేవాలయమే మందిరమే లేక చర్చే ఒక విగ్రహం అయిపోయినామా ఈరోజు రెండవదిగా పాస్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాస్టర్ అమ్మకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు పాస్టర్ కుటుంబకులకు ప్రాధాన్యత ఇస్తారు ఆ రీతిగా చేసి వారిని విగ్రహాలుగా మార్చుకుంటున్నా యుగ సమాప్తిలో జరుగుతుంది ఇదే పాస్టర్ తర్వాత పాస్టర్ కుమారుడే వారికి ప్రాధాన్యత ఇస్తారు ఇంకా వేరేవాడి ఎవరు పాస్టర్ కావద్దు యుగ సమాప్తిలో ఆ రీతిగా వాళ్ళు సేవకులను తయారు చేయలేకపోతున్నారు మీరు సమస్త ప్రజలను సమస్త జిల్లాను శిష్యులుగా చేయమని ఆయన ఆజ్ఞా ఇచ్చింది కదా మత వార్తలో ఆయన ఆజ్ఞ ఇచ్చింది మీరు సర్వలోకం వెళ్లి సరస్వతి సువార్త ప్రకటించండి నమ్మిన వారిని అందరినీ శిష్యులుగా మార్చింది అంటాడు అది ఆజ్ఞ కాబట్టి వాళ్ళు శిష్యులుగా మారుస్తలేరు కాంగ్రిగేషన్ లాగా మారుస్తున్నారు కాంగ్రిగేషన్ అంటే ఏం తెలుసా ఆ వచ్చి ఆడ కూర్చొని గంట సేపు ఆరాధనం వెళ్ళిపోవాలి అది కాంగ్రిగేషన్ అంటారు అది శిష్యులు కానే కాదు కాంగ్రిగేషన్ శిష్యులు కానే కాదు ఎప్పటికి కూడా శిష్యులు అంటే వాళ్ళు కూడా యాచకుల్లాగా తయారు కావాలా కాబట్టి వాళ్ళు సెక్యులర్ జాబ్స్ చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ సెట్ అయిపోయి ఆ ఆదివారం వచ్చి బదలో పాల్పొంది ప్రార్థన చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి యథ విధిగా జీవించడం అది కాంగ్రిగేషన్ అంటుంది దాన్ని లేక సమూహం అంటారు కానీ అది గొర్రెల మంద అంటారు కాని అది కాపరి కాలేకపోతుంది కాబట్టి గొర్రెల మందలు కాపర్ లాగా తయారు కావాలనేది దేవుని యొక్క చిత్తం సమస్త జన్లను మీరు శిష్యులుగా చెయ్యండి అంటే ఈ కాపర్లు వాళ్ళని శిష్యులుగా చేస్తున్నారు ఎందుకంటే వాడు శిష్యులుగా అయితే నాకు రాదు ప్రాఫిట్ వాడి మనసు అక్కడే ఉంది కాబట్టి బయటికి యథార్థంగా కనిపిస్తుంటాడు గాని వాడి హృదయం అంతా లోకం మీద ఉంది వాడి పొజిషన్స్ వాడి హెచ్చైన స్థలంలో నేనే హైయెస్ట్ నా కిందనే మీరు అనేది చాలా తక్కువ ఎందుకంటే ఒకరోజు శిష్యులకి ఇదే సమస్య వచ్చింది ఎవడు గొప్ప మన ప్రభు దృష్టిలో ఎవడు గొప్ప నేను రైట్ హ్యాండా నేను లెఫ్ట్ హ్యాండా అని కొట్టాడుకుంటున్నారు కదా అప్పుడు చూపిస్తారేనా ఎవరు గొప్పవాడు పర్వరాజంలో ఎవరు గొప్పవాడు చెప్పండి ఒక చిన్న పిల్లవాని చూపిస్తున్నాడు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఎవరు గొప్ప అని పర్లో ఎవరు గొప్ప అంటే ఇటువంటి మనసు కలిగిన వారు అన్నాడు చిన్నపిల్లలకు ఉండేది అట్లాంటిది కదా వాడు కొట్లాడుకుంటారు మళ్ళీ ఆడుకుంటారు కొట్లాడుకుంటారు మళ్ళీ ఆడుకుంటారు వాళ్ళకి అంతా మర్చిపోతారు అన్నట్టు పసిపిల్లల హృదయం కాబట్టి అటువంటి వాడు గొప్పవాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఈ హృదయం పసిపిల్లవాడి లాగా తయారు కావాల కానీ ఆధిక్యత హోదా ఇటువంటి సంపాదించుకునేవాడు పసిపిల్లవాడు కాదు పసిపిల్లవాడికి అటువంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు కొద్దిసేపు ఆడుకుంటాడు తింటాడు పై పండుకుంటాడు వాడి పని అది కాబట్టి అంటే వాళ్ళకి ఏం తెలియదు అన్నట్టు ఇన్ సెన్స్ అన్నట్టు ఆ విషయాన్ని జ్ఞాపకం కానీ ప్రకృతి సహజంగా వాళ్ళు ఆ రీతిగా లేరు తను తను తగ్గించుకునేవాడే కదా తను తను తగ్గించుకునేవాడు ఎందుకంటే నేను సాత్వికులను దీన మనసు అని ఆయన ఆయన గురించి సాక్షిమిస్తున్నాడు నేను సాత్వికులను దీన మనసు గలవాడను కాబట్టి పలువరాజ్యంలో పలవరాజ్యాలు అడుగు పెట్టాలంటే నీకు సాత్వికం సాత్వికం అంటే కంప్లీట్ గా నువ్వు దిగి కింది కింద స్థితికి దిగిపోవాలా నేను ఫస్ట్ కాదు నేను గొప్పవాడిని కానే కాదు ఏ రూపకం కూడా నాలో గొప్పతనం లేదు అది సాత్వికం నేను బహుగా అందరికంటే లాస్ట్ వాడను అని అనుకోవాలని ఈరోజు క్రిస్టియానిటీ లో నువ్వు అట్లా అనుకోద్దు నువ్వు లాస్ట్ వర్డ్ అనుకోవద్దు ప్రతి నేను ఫస్ట్ ఉంటాను అనుకోవాలా అది బోధ దీన్ని పాజిటివ్ సైకాలజీ బోధ అంటారు ఈ ప్రతి చర్చి ఈ పాజిటివ్ సైకాలజీ అనేది వాడుతున్నారు మాస్టర్స్ ఎందుకంటే వాళ్ళ థియాలజీ కోర్సెస్ వల్ల అవి నేర్పుతారు వాళ్ళకి పాజిటివ్ సైకాలజీ నేర్పాలా మనము మన ప్రజలకు కూడా ఆడంబరంగా జీవించాలా ఎందుకంటే మనము రాజుల వంశం కదా కాబట్టి రాజులాగా జీవించాలా రాజుల వంశం అంటే రాజాని పరిపాలించాలా అది చెప్పరు రాజని పరిపాలించాలంటే దీనంగా ఉన్న వాడిని నువ్వు ఆరాధించలేవు నువ్వు రాజు పెట్టలేవేనా కష్టాలలో వాడిని అది రాజు పని ను ఆదుకుంటలేవు చిక్కబడ్డవాడికి విడుదలగా కల్పించాలా యుద్దం చేసి శత్రువుతో ఆ చిక్కబడ్డ వాళ్ళని విడిపించుకొని అది రాజగుణం కాబట్టి రాజుల వంశం అంటే బంగారు గ్రస్తులు వజ్రాలు వైద్యాల ధరించుకొని సింహాసనం కూర్చొని పరమాణాల తినడం కాదు ఆ బోధ ఉంది రాజు అనేవాడు యుద్ధానికి పోయి శత్రు మీద విజయం పొంది బంధింపబడ్డ తన ప్రజల్ని రక్షించుకుని రావాలా అది రాజరికం అంటే కాబట్టి ఆ బోధ ఎక్కడ ఉంది శత్రు గవిని పోయి స్వాధీనం చేసుకున్నాడా లేదా శత్రు గవిని అంటే శత్రువు గొప్ప బంధించుకున్నాడు అది గొప్ప గవి దేవుని గొప్ప ఏమంటాం ఆస్తి దానిని సంపాదించుకొని రావాలా అది నీ సేవ జీవితం మరి మనం సంపాదించుకోవాలంటే నీ కూడా కష్టాలు అయితే గాయాలైతే యుద్ధంలో దెబ్బతిని రాక తప్పదు అవన్నీ శ్రమలు అనుభవించి రావాలా అది రాజగుణం సింహాసమి ఆరంభంగా వచ్చేది రాజరసాగేది కాదు ఆ బోధ ఉంది ఈ రోజు ప్రపంచం కాబట్టి ఆయన ఉత్తర దిక్కు నుండి ఆయననే నడిపిస్తున్నాడు కీడు కాబట్టి సాధారణంగా మన ప్రభు కీడు తలపెట్టేవాడు కానే కాదు ఆయన నడిపించాడు రోగాలు పెట్టేవాడు కాదయినా ఆయన స్వస్థపరిచేవాడు కానీ రోగాలను ఎందుకు పర్మిట్ చేస్తాడన్న విషయం మనం నేర్చుకోవాలి యోగు విషయంలో చూసినా రోగాలు వచ్చినాయి రచ్చకుండా వచ్చింది అంటే క్యాన్సర్ కుండీ ఎందుకు పర్మిట్ చేసి స్వస్థత పొందినాయి ఎందుకు పర్మిట్ చేసేడు ఆ లాస్ట్ అధ్యాయంలో తెలుస్తుంది మనం ఆ విషయాలు మనం ఆయన ప్రశ్నించద్దు అన్న విషయం అక్కడ నేర్చుకుంటాం యోగ గ్రంథం చివరికి వచ్చి చెప్పండి ప్రశ్నించదు అంటే ఆయన ఎవరిని ప్రశ్నించాలా సృష్టికర్తని ప్రశ్నించే వాళ్ళని కాదు కదా మనం కాబట్టి మనం నేను ఎవరిని ప్రశ్నించేవాడిని నిన్ను ప్రవ్వ సమస్తం నీ ఇష్టం కదా నీ చిత్తం చెప్పడానికి నేను ఎందుకు ఆలస్యం ఈ ప్రశ్న చాలా మంది ప్రభా నేను ప్రార్థన చేసి సమస్య నుంచి నా సమస్యకి ఎందుకు విజయం వస్తలేదు ప్రవ్వా అని అడుగుతా ఉంటాం నువ్వు ఎందుకు అడుగుతున్నావు ఆయన ఆయన ఇష్టం కదా పౌన విషయాలు మనం చూస్తాం నా కృప నీకు చాలా అన్నాడు అంతే తీసేయలేదు ఆయన సమస్య నాకు ఇది చాలా సమస్యగా ఉంది నా పక్కన బలం ఉంది ప్రభావ నాకు ఈ సమస్య అంటే హేమ్ హెల్త్ ప్రాబ్లమ్ తెలియదు కానీ ఆయన ప్రార్థన చేస్తే ఎంతమంది స్వస్థత పొందినరు కానీ ఆయన రోగం ఉంది కడుపున పిండిది ఆయన సేవలో ఎంతమంది స్వస్థ పొందినరు కానీ తిమోతికి కడుపున పిండే కాబట్టి నా కృప నీకు చాలా అంటే ఏంటంటే అది ఉన్నంత కాలం నువ్వు నాతో పాటు ఉంటావు అది ఉన్నంత కాలం నువ్వు నన్ను జ్ఞాపకం తీసుకుంటావు అని ఏ ఇంగ్లీష్ మందులు పని చేయవు ఏ ఆయుర్వేదాలు పని ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి అనేసి నేను ఎప్పుడు వ్యతిరేకంగా చెప్పలేదు మందులు వాడద్దు అని అది జాగ్రత్తగా ఉండండి ఈ శరీరం దాని నియమం ఉంది ఇది కెమికల్స్ తో చేయబడింది కార్బన్ హీలియం వాటితో చేయబడింది కాబట్టి అందులో ఇంబ్యాలెన్సెస్ ఉంటే మందులతో బ్యాలెన్స్ చేసుకోవాలి కానీ దానిపై సంబంధించిన నాలెడ్జ్ మీకు అవసరం ఏ మందులు వేసుకోవాలి ఏ మందులు వేసుకోవద్దు ఎందుకంటే ఇంగ్లీష్ మందులు అన్ని తో పోల్చాయి ప్రతిదీ కెమికల్ కదా మన బాడీలో ఏ కెమికల్ యూరినేషన్ ద్వారా వెళ్లిపోవలసిందే తప్ప ఏ కెమికల్స్ మన బాడీలో ఉండవు కాబట్టి ప్రకృతి సహజంగా ఉండేది ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ గురించి బైబుల్ చెప్తుంది ఇక్కడ మన దేశంలో కొనగా చెప్పేది కానే కాదు బైబుల్లో ఉంది వాటికి సంబంధించిన విషయాలు మనం అంత దగ్గర ఇప్పుడు అవసరం లేదు కాబట్టి నీకు జ్ఞానం అవసరం గుడ్డిగా ఏ మందులు మందులు ఎస్ మనకి వేలేదు ఎందుకంటే నీకు కడుపులో పోతున్నాయి నీ కాబట్టి ఇంగ్లీష్ మందులు పొందితే ఖచ్చితంగా ప్రతి ఇంగ్లీష్ మందికి సైడ్ రియాక్షన్ ఉంటది అది వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ ప్రపంచం అంతటా ఏం మందు వేసుకున్న ఇంగ్లీష్ మందు దానికి సైడ్ రియాక్షన్ ఖచ్చితంగా ఉంటది ఎందుకంటే మన బాడీ యాక్సెప్ట్ చేయదు కెమికల్స్ ని అది అబ్జర్వ్ చేసుకోదు మన బాడీ సైంటిఫిక్ కూడా తెలిసి అయినా కానీ రాస్తారు అయినా డాక్టర్స్ ఊరికే మందులు రాసుకోవాలి సలహాలు ఇచ్చేవాళ్ళు చిట్కాలు ఇచ్చేవాళ్ళు ఇది అజే ఇజ్జే అజే చెప్పేవాళ్ళు కానీ ఈ రోజు డాక్టర్స్ సరిపోతే ఫస్ట్ రాసే మందులేప్ టిప్స్ ఏమి ఇవ్వడు వాడు సలహాలు ఇవ్వడు ఫస్ట్ ఈ మందులు వాడుకో తర్వాత మూడు రోజులు అంటాడు బిజినెస్ వాడికి తెలుగు కాబట్టి ఉత్తరం అనేది సర్పంలకు సాదృశ్యం నార్త్ లో మీరు చెప్పండి నార్త్ లో ఉత్తర దిక్కున్న ఏముంటది మంచు ఉంటది ఎక్కువ మంచుంటది నార్త్ అమెరికాలో కూడా మంచి ఉంటది నార్త్ లో అది అక్కడ ఎందుకు పెట్టింటే దేవుడు అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి లేక ఐస్ అంటాం ఇంగ్లీష్ లో ఐస్ దేనికి సంబంధించిన లేక స్నో అంటాం అది సర్పంల సాదృశ్యం కాబట్టి మంచు గురించి మనం ఎక్కడ ధ్యానిస్తామో ఈ ప్రవర్శనలో అది నీకు సడన్లీ జ్ఞాపకం కావాలి ఇప్పుడు ఐస్ దేనికి సంబంధించింది మంచు దేనికి సంబంధించింది అన్నప్పుడు అది సర్పంలో సాదృశ్యం సరే ఇప్పుడు ఇంకో కొత్త విషయాన్ని మనం గణించబోతున్నాం పడద్రోయబడం పడద్రోవబడడం లేక ఓవర్ టర్న్ క్రిందకు పడద్రోవ్యం అనేది కూడా అర్థం తీసుకోవచ్చు అట్లా కూడా మాట్లాడుకోవచ్చు ఈ విషయం గురించి కాబట్టి ఐగుప్తిలో ఫస్ట్ టైం చూస్తాం చరిత్రలో వాళ్ళు ఎర్ర సముద్రంలో పడద్రోయబడడం వాళ్ళ రథాలతో పాటు అందులో పడద్రోయపడడం అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఐగుప్త బబులో సాదృశ్యం రీతిగా చూస్తే కాబట్టి బబులో ను అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఎజ్రకేల్కేఎల్ గ్రంథంలో ఒకసారి చూసినాక మనం రెండు మూడు వ్యాఖ్యలు చూసుకుంటాం ప్రకటన గ్రంథంలో కూడా చూస్తుంది ఎహెచ్కేల్ గ్రంథం ఒకసారి చూడండి ఎహెచ్కేల్ గ్రంథం ఇరవై అధ్యాయం అనుకుంటారు ఇరవై ఒకటో అధ్యాయం గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వర్షం చూడండి ప్రభుత్వ యహోవా ఇలాగో సెలవిస్తున్నాడు తలాటమును తీసివేయము కిరీటమును ఎత్తుము ఇది ఇది ఇకను ఇట్లా ఉండదు ఎందుకంటే ఇస్రాయల్ దేశాల ఇస్రాల్ పిల్లల దోషం అక్కడ పైన చూపిస్తున్నాడు మనకి ఇరవై ఐదో వర్షంలో గాయపడిన వాడ అధిపతి దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది దోషము సమాప్తి అయ్యే కాలం అంటే వాళ్ళ పాపము సంపూర్ణంగా అయిందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాళ్ళ దుస్థత్వం వాళ్ళు ఈ లోకాన్ని ఆడంబరంగా ప్రేమించడము పండుగలో నియామక దినములు వీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు దోషాన్ని జమ చేసుకున్నారన్న దేవుని వాక్యాన్ని తృణీకరించే వాళ్ళు ఏ రైతు మన ప్రభుని ప్రకటించని వారు కదా అందుకే వారికి శ్రమ ప్రకటించకపోతే శ్రమ పౌలు కాబట్టి ఇక ఇది ఇట్లా ఉండదు ఏది గొప్పజనం లేక మతపరమైన క్రైస్తవం ఇక మీదట నీచని గను గాను గను నీచిగాను నేను దానిని పడద్రోహిదును పడద్రోహిదును పడద్రోహిధును దాని స్వాస్థకర్త వచ్చే వరకు అది నిలవదు అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చేదను కాబట్టి మూడు సార్లు పడద్రోహిదును పడద్రోహిదును పడద్రోయుడు అన్నాడు కాబట్టి మతపరమైన జీవితము పడద్రోహపడుతుంది ఎప్పుడు ఆయన వచ్చేంత వరకు అక్కడ చూడండి దాని స్వాస్థ్యం దాని దాని స్వాస్థ్యకర్త దాని స్వాస్థ్యకర్త వచ్చ వరకు అది నిలవదు ఆయన వచ్చేంతరకు నిలబడలేదు ఇది మతపరమైన జీవితం ఆయన వచ్చేట అన్ని పడద్రోయపడాల్సిందే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి పడద్రోయపడడం అనేది బబులూరికి సంబంధించినది ఏషియా గ్రంథం మరోసారి చూస్తాం చూడండి ఏషా గ్రంథము పదమూడవ అధ్యాయము ఏషియా గ్రంథము పదమూడవ అధ్యాయము అది ఏ రీతిగా పడద్రోయపడుతున్న విషయాన్ని పంతొమ్మిదవ వర్షంలో మాట్లాడుతున్నారు చూడండి అప్పుడు రాజ్యంలకు భూషణమును కల్దీలకు అతిశయాస్పదమును మహాక్యం నగు బబులోను దేవుడు బబులోను దేవుడు పాడు చేసిన సదమ గొమర వలె అగును కాబట్టి పడద్రోహపడ్డప్పుడు అది మూడు సార్లు అంటే గ్యారంటీ గా పడద్రోయబడుతుంది ఇంకా డౌటే లేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది పడద్రోహపడ్డప్పుడు దాని స్థితి ఏ రీతిగా ఉంటది సదమ గొమరలాగా పాడైపోతుంది అన్న విషయాన్ని మాట్లాడుతాడు మరి ఎన్నడూను అది నివాస ఉండదు ఈరోజు ఓ రీతిగా చెప్పాలంటే ఈ ప్రవచనము నిజంగా బబ్బులో దేశం ఉండే ఆ రోజు ఈ రోజు లేదా ఎన్నటికి జ్ఞాపకాలు లేకుండా లేదది కానీ ఈ ప్రవేశాలు దానికి సంబంధించినవి కావు ఇవి పర్లోగరాజ్యానికి సంబంధించినవి మతపరమైన క్రైస్తవ జీవితానికి సంబంధించిన విషయాన్ని మనకు అనేక విషయాలలో దేవుడు దాన్ని జ్ఞాపం చేస్తున్నాడు కాబట్టి ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ మరోసారి ముగించుకుంటాం ఆ పదాన్ని ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనం ఎందుకు అది పడద్రోయబడుతుంది అది ఏ రీతిగా నశించిపోతుంది చూడండి ఇప్పుడు ప్రకటన ఉన్నదంటే అది ప్రకృతి సహజమైన బబు సంబంధించిన తానే కాదు ఎందుకంటే బబ్లో కాలం తర్వాత రాయబడింది ప్రాణ గ్రంథం బిక్స్ హండ్రెడ్ బీసీలో మొత్తం నిర్మూలించబడింది దహింజ మొత్తం ధ్వంసం చేయబడితే ఈ ప్రకణ రాయబడింది దగ్గర దగ్గర ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ మన ప్రభుత్వ చనిపోయి తెలియలేచి పర్లో కానీ వెళ్లిపోయిన ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత రాయబడింది అంటే బబ్లోనికి దీనికి దగ్గర దగ్గర వెయ్యి సంవత్సరాల తేడా దగ్గర దగ్గర ఎనిమిది వందల నుంచి వెయ్యి సంవత్సరాల తర్వాత రాయబడింది ఈ ప్రవచనం ప్రకర గ్రంథం యోహాను భక్తులు ఈ పత్రిక ఈ పుస్తకం గ్రంథము దగ్గర దగ్గర బబులోని కాలము ముగించిన ఎనిమిది సంవత్సరాల తర్వాత రాయబడింది దగ్గర దగ్గరగా కాబట్టి ఈ బబ్బులోను వేరే ఆ బబులోను వేరే కాబట్టి ఈ బబ్బులో దేనికి సంబంధించి ఇది ఆత్మీయమైన బబులో ను సంబంధించి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి తొమ్మిదో వర్షంలో దానితో వ్యభిచారం చేసి సుఖభోగంలను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయక్రాంతులై దూరంలో నిలబడి దాని దహన ధూమమును అంటే దహనం అంటే అగ్ని ధూమం అంటే పొగ దాని దహన ధూమమును చూచినప్పుడు దాని విషయమై రొమ్ము కొట్టుకొనిచ్చు ఏడ్చుచు అయ్యో అయ్యో బబులోను మహాపట్టణమా బలమైన పట్టణమా ఒక్క గడిలోనే నీకు తీర్పు వచ్చాను గదా అని చెప్పుకుందరు కాబట్టి ఈ లోకస్తులందరూ అంటే ఇది ప్రపంచంలో ఉండేదని ఇక్కడ పదకొండవ వర్షం నుంచి చెప్పబడుతుంది ఈ బబులను ఒక సంబంధించింది కాదు లోకానికి సంబంధించిందని అక్కడ చెప్పి ఒక్క వాస్తే సమీక్ష లోకంలోని వర్తకులు అంటే మొత్తం లోకంలో ఉండే బిజినెస్ అంతా అక్కడ ఉండరు అని చెప్తుంది ఆ వాక్యం అది బబులను సంబంధించింది ఆ పట్టణము చూచి ఏడ్చిచు తమ సరుకులను అనగా తమ అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు బట్టలు ఇవన్నీ బిజినెస్ సంబంధించినవి అన్నట్టు కాబట్టి రోజు బొబులో బిజినెస్ గా తయారు చేయబడింది అందుకు అది పడద్రవబడుతుంది అందుకు అది దహించబడుతుంది ఎందుకంటే ప్రభుకి ఇష్టం లేదు దేవుని మందిరంలో బిజినెస్ ఇష్టం లేదు ఒకరోజు ఆయన ఎరుసలింకి వచ్చినప్పుడు ఆ పస్కా పండకు ముందు జరిగింది ఆయన మందిరం దానికి అక్కడంతా గొర్రె పిల్లలను కట్టేసి బిజినెస్ చేస్తున్న యాజకులు అనిల ప్రాంగణము అనిల గురుపు దేవుడు ఆ మందిరం కట్టిస్తున్న మందిరంలో అనిల ప్రాంగణం ఒక భాగం అక్కడ అంతా అనిలొచ్చి దాని తర్వాత ఇసీ కూర్చుంటాడు దాని తర్వాత యాజకులు కూర్చుంటారు దాని తర్వాత పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలం ఇవన్నీ మందిరంలో భాగాలు అనిల ప్రాంగణంలో అనిలకి స్థలం అక్కడ వీళ్ళు గొర్రెలు పౌరాలు చేస్తున్నారు రూకల మార్పిడి అంటే ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్ అంటారు ఇంగ్లీష్ లో ఇండియన్ కరెన్సీకి జర్మన్ కరెన్సీ ఇస్తాం లేక రష్యన్ కరెన్సీకి ఇండియన్ కరెన్సీ డాలర్స్ తీసుకుని మేము మీకు పైసలు ఇస్తాం ఇట్లా కరెన్సీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు మీరు అర్థం చేసుకోండి ఆ రోజు మంది వాళ్ళు మనీ ఎక్స్చేంజ్ చేస్తున్నారు గొర్రెలను అమ్ముతున్నారు పావులను అమ్ముతున్నారు బిజినెస్ కాదు అది అందుకని అన్నడు వాటి పారదోలి వాళ్ళందరినీ తనిమేసి ఆ రూకాల మార్పిడి వలందర్నీ కింద తోసిపేసి నా నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా మార్చిరన్నాడు కాబట్టి బిజినెస్ మెన్ అంత దొంగలతో పోల్చిపడి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి వాళ్ళని నాకేం ద్వేషం లేదు వాళ్ళు కూడా దేవునికి బిడ్డలే కదా ఆయన కుట్టించిన వాళ్లే కదా తెలియక వాళ్ళు తెలిసి చేసినా తెలియక చేసిన పాపం పాపమే వాళ్ళకి తెలియకుండా చేస్తారు ప్రభు వాళ్ళని క్షమించబట్టి కానీ వీళ్ళకి తెలుసు కదా లోపల బిజినెస్ చేస్తున్నా ఈ రోజు కూడా ఒకసారి నన్ను ఒక చర్చి లో వాక్యం చెప్పడానికి ఆ రోజు ఏంటంటే కోత కాలప ఒక పండుగ వస్తుంది క్రిస్టియన్స్ కి ఆ పండుగ రోజు పిలిచారు అది ఆదివారం వస్తుంది ఆ రోజు ఏం చెయ్యాలంటే నీ దగ్గర మీద చెట్టు ఉంది అనుకో దానికి పండు అనుకో అవి పట్టుకొని రావాలా నీ పొలంలో పంట వచ్చిందనుకో అందరికీ కొంత భాగం తీసుకొని రావాలా మీ దగ్గర ఏముంటే కోళ్లుంటే కోడ్ తీసుకొని రావాలా మీ దగ్గర ఇంకా ఏ వస్తువులున్నా గానీ ఏ పంటలున్నా వాటి అన్నింటి తీసుకొచ్చి అక్కడ చర్చలో పెట్టి పెడితే పాస్తర్ ఏం చేస్తాడు దాన్ని వేల అమ్ముతాడు చర్చ తర్వాత వేల వేస్తాడు వేల వేస్తే అందరు కాంపిటీషన్ మీద ఒక కిలో మ్యాంగో లేక కిలో ఒక డజన్ ఆపిల్ పండు వెయ్యి రూపాయలు కూడా అమ్ముడు వేల వేస్తాడు వేల వేసి అవన్నీ అమ్ముతే ఆ వచ్చిన పైసలన్నిటి మన చర్చ కానుకలలో కలిపేసుకుంటాడు అది కొనుక్కున్నానికి ఎంతో గొప్ప అనట్టు నేను ఇంత గొప్ప కొనుక్కున్నాడు వాళ్ళు చెప్పుకుంటాడు అక్కడ నుంచి వచ్చింది కదా ఇక్కడికి అది మనకి ప్రభు మనకి ఎప్పుడో చూపిస్తాడు అన్ని ఆచరణ అభ్యసింపకూడ అన్నాడు ఇనిమియాలో కానీ మీరు అభ్యసించి ఆల్రెడీ అన్నాడు ఇర్మియా ద్వితీతపదేశాలలో చెప్పండి వారి దేవతలకు వారు చేసినట్లు మీ దేవుడికి మీరు చేయకూడని రోంఫా దేవతకి నక్షత్రాన్ని మోసండ్రు వాళ్ళు మోస్తుంది ఆకాశరాణి వాళ్ళు అపంబులు అర్పించిండ్రు ఆ మోసు గ్రంథంలో ఈ రోజు క్రైస్తవ సంఘాలే హేక్స్ టు ది క్వీన్ ఆఫ్ హెవెన్ అంది ఇంగ్లీష్ లో మళ్ళీ ఈ రోజు చూస్తాం కాబట్టి వాళ్ళ దేవతలకు వారు చేసినట్టు మీరు మీ దేవత చేస్తున్నారు చేసి హలలియ పాట పడితే మీ ప్రాధాన్యత స్వీకరిస్తారా స్వీకరించండి మొదటి ఆగ్ఞా చెయ్యకుడి మీరు చేసి హలలియా అంటే స్వీకరిస్తాడా స్వీకరించా మీ ప్రార్థన వ్యర్థమైన ప్రార్థన అన్న విషయాన్ని అర్థం చేసుకుంటాం చూడండి ఇక్కడ పదమూడు పద్దెనిమిదవ అధ్యాయము ప్రణవ గ్రంథము అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఆ మహాపట్టణము ఒక్క గడిలోనే దానికి తీర్పు వచ్చను ఎందుకంటే అది ఫుల్ బిజినెస్ తో నిండిపోయింది అది ఫుల్ బిజినెస్ తో నిండిపోయింది అంటే డబ్బే దాని దేవత అయిపోయింది ఆహారమే వారి దేవత వారి కడుపే వారి దేవత అన్న వాక్యంలో వారి కడుపే వారి దేవత కాబట్టి అది విగ్రహారాధన అంటే విగ్రహారాధన అంటే దేవత దృష్ట్యా విభిచారం ఆత్మీయ దృష్టి అర్థం తీసుకుంటే కాబట్టి అందులో అన్ని రకాల బిజినెస్ గురించింది పద్నాలుగవ వచనం అంతా దానికి సంబంధించింది కానీ అన్ని నశించిపోతున్నాయి దాని గురించి దుఃఖపడు అది ఒక గడిలో పాడైపోయేనే అని చెప్పుకొంచు కేకలు వేయి పదం ఇరవై ఒకటో తర్వాత బలిష్డైన ఒక తూత గొప్ప తిరుగతి రాతి వంటి రాయి ఎత్తి సముద్రంలో పడవేసి ఇలాగూ మహాపట్నం అయిన బబులోను వేగంగా పడద్రోయబడి ఇక ఎన్నిటికీ కనబడకపోవును అది ఎప్పటికి కనిపించదు ఇది రెండోసారి జరగబోతుంది మొదటిసారి నిజంగా బబులోను నాశమైపోయింది ఈ రోజు లేదు ప్రపంచంలో ఇరాన్ ఇరాక్ పైన మైదానంలో ప్రయత్న మైదానంలో ఉన్నది అది ఆ స్థలం ఒకప్పుడు ఈ రోజు మైదానం ముందు ఎంత గచ్చ పొదల్లో రాళ్ళు రప్పాలుంటాయి అది భూగ దిగంతంలో ఉంది ఆ దేశం పొబులు ఇవచ్చు దని ఎవడు తొబలేండు దని సద్దాం హుస్సేన్ తిరిగి కర్ధమని ప్లాన్ చేసిండు కానీ ఏమి మరి చచ్చిపోయి మరి ఊరి వేసి చనిపోయారు సద్దాం హుసేన్ ప్లాన్ చేసిండు నేను నెబ్బు కది సార్ వంశస్ చెప్పింది ఒకసారి అనౌన్స్మెంట్ చేసి అంత డీటెయిల్ పోతే అటెట్ అయిపోతుంది నెబ్బు వంశంలోకి వెళ్ళిన వచ్చిన వాడిని నేను తిరిగి బబులు కడతాను డిసైడ్ చేసుకుని అనౌన్స్ చేసినాక ఆయన పతనం స్టార్ట్ అయింది ఎందుకంటే వాక్యం ఉంది ఇక్కడ దాన్ని ఎవ్వరు కట్టడానికి వీల్లేదు ఎందుకంటే ప్రభు నాశం చేసేది దాన్ని అన్న విషయం ఎందుకంటే అది ప్రభు కంటే ఉన్నతంగా హెచ్చించుకుంది బబులు నెబ్బు కది ఉన్నతంగా హెచ్చించుకుంటే దించిపడేసండు పశువులగా తయారు చేసి నెబ్బు కద్సా నువ్వు ఎండకి వాళ్ళకి మంచికి తడితే పశువులాగా ఉండి పశువులాగా గడ్డి వేస్తావు అన్నాడు ఆ లెవెల్ కి దించేసి నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దిగబడతావు అని చూపించింది బుద్ధి తెచ్చుకొని జీవం వల్ల ఆయన అని మనిషిని పశువుగా మార్చేది కూడా ఆయననే పశువు నుంచి మనిషిగా మార్చేది కూడా ఆయననే అన్న విషయాన్ని ఎందుకు పశువుగా మారుస్తాడు ఆయన మార్చే దేవుడు కాదు మీ క్రియలను బట్టి నువ్వు పశువుగా తరవుతున్నాడు ఆయన బ్లేమ్ చేయడానికి వీల్లేదు కదా కాబట్టి పదిహేను వచనం పద్నాలుగు పదిహేను నుంచి పదిహేడు వర్షాల వరకు అది మొత్తం బిజినెస్ కి సంబంధించింది అని చెప్పబడుతుంది ముఖ్యంగా పదిహేడు వర్షంలో ప్రతి నావికుడు సబురు ప్రతివాడును ఓడవారును సముద్రం మీద పనిచేసి జీవం చేయి వారందరినూ దూరంగా నిలిచి దాని దహన ధూమం చూచి ఈ మహాపట్నంలో పట్నంతో సమానమైన ఏది అని చెప్పుకొని కేకలు వేసి తమ తలల మీద దుమ్ము పోసి ఏడ్చుచు దుఃఖించుచు అయ్యో అయ్యో ఆ మహాపట్నమా అని దాని గురించి దుఃఖపడుతున్న విషయం మనం తీసుకుంటున్నాం ఈ అధ్యాయంతా బొబులోను లేక మతపరమైన జీవము ప్రపంచమంతటా ఎంత ఆడంబరంగా జీవిస్తుంది దాంట్లో ఫుల్ బిజినెస్ ప్రతి చర్చ్ వెరీ రిచ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి పెద్ద పెద్ద బిజినెస్ ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి కొంతమందికి బ్యాంక్స్ ఉన్నాయి తెలుసా ప్రపంచంలో బ్యాంక్స్ ఉంటాయి మార్గర్ అండ్ స్టాన్లీ ఇట్లా అవి బ్యాంక్స్ అది ఒక మనిషికి బ్యాంక్ ఉండడం ఊహించుకోవాలి ఎంత డబ్బు ఉందో వాళ్ళ దగ్గర కొన్ని కొన్ని చర్చెస్ కైతే కోట్లు కోట్లు రెంట్సే వస్తాయి అంత డబ్బులుంటాయి అన్నట్టు వాళ్ళ దగ్గర సరే మనం వాళ్ళ గురించి అసయ వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ మనం అసహ్య ఈ వాక్యం వాళ్ళ జీవితంలో నెరవేరుతుందన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటాం కాబట్టి ఇవి ఖచ్చితంగా పడదొల ఆయన ఏ రీతికైతే ఆ రూకలు మార్పిడి చేసిన వాళ్ళ బలం ఎట్లా కిందైతే పడేసాడో ఆ రీతిగానే క్రైస్తవ జీవితంలో పడవే ఎందుకంటే వాళ్ళు ధనం ఏమో తేళ్ల గురించి మనం ధర్నిస్తాం కదా కొన్ని వారాల ఐదవ బూర ఊదబడినప్పుడు తేళ్ల గురించి మనం ధనిస్తాం ఐదవ బూర ఊదబడినప్పుడు మిడతల దండు రావడం అన్న విషయాన్ని మనం చూస్తాం అక్కడ కాబట్టి మిడతలున్నప్పుడు తేళ్ల సాదృశ్యం అన్న విషయాన్ని మనం తీసుకోవాలి మిడతలకి తేళ్ల వంటి తోకలు ఉన్న మనం ధ్యానిస్తాం ఐదవ పూర ఊదబడినప్పుడు మిడతలు తేళ్లు ఇస్కర్యోత్ యూధాకి సాదృశ్యం ఇస్కర్యోత్ యూధ లాంటి వాడికి సాదృశ్యం కానీ లూకాసు పదవ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం ఆదేశాల ముఖ్యంగా తిరుగుబాటు చేయు ఇ పనులే ఆ తేళ్లకు సాదృష్టము అన్న విషయాన్ని ఎహెచ్కేల గ్రంథము రెండవ అధ్యాయం ఉంది అదొకటి చూసినాక మనము లూకాసు చూడండి ఎహెచ్కేల గ్రంథము రెండవ అధ్యాయము ఐదవ వర్షం నుంచి నరపుత్రుడ నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ల తుప్పలలోను తిరుగుచున్నావు తేళ్ల మధ్య నివసిస్తున్నావు ఆయనను ఆ జల్లకు భయపడకము వారి మాటలకు భయపడకము వారు తిరుగుబాటు చేయవారు వారికి భయపడకము వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు విని వినకపోయినను నేను సెలవిచ్చిన మాటను నువ్వు వారికి తెలియజెప్పము కాబట్టి తేళ్లు ఎలిటి ఉంటాయి తిరుగుబాటు చేయ వారికి సాదృశ్యంగా ఉందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది నీవు తేళ్ల మధ్యలో నివసిస్తున్నావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నావు కాబట్టి సేవ జీవితము మనం ఉంటున్నది లోకంలో తేళ్ల మధ్యలో అని అర్థం చేసుకోవాలా కానీ లూకాసు వార్త పదవ అధ్యాయంలో మన ప్రభు ఏం చెప్పిండే చూడండి ఎందుకు భయపడుతున్నారు మీరు వాళ్ళ గురించి భయపడద్దు అని ఈ రెండవ రెండవ అధ్యాయంలో చూస్తున్నావు లూకాసు వార్త పదో అధ్యాయంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేని విషయంలో భయపడుతున్నావు నువ్వు భయపడానికి వీల్లేదు వాళ్ళ గురించి వాళ్ళని కరుస్తారని భయపడడం వీళ్ళే అంటున్నారు చూడండి ఇందుకు పంతొమ్మిదవ వచనంలో పదవ అధ్యాయము పంతొమ్మిదో వచనంలో ఇదిగో పాములను తేళ్లను త్రొకుటకు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు గొప్ప జనాన్ని హాని చేస్తే గానీ మనల్ని హాని చెయ్యవు ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన మీదికి మన మీద వాటికి అధికారం ఇవ్వలేదు దేవుడు గొప్ప మీద అధికారం ఇచ్చిండు వాటికి గానీ వాటి మీద మనకు అధికారం ఇవ్వలేదు కానీ మనకు వాటి మీద అధికారం ఇచ్చాడు సర్పంలను తేలిన తొక్కుటకు నీకు అధికారం ఇచ్చాడు శత్రు బలవంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితి భయపడక వీల్లేదు సేవలో జ్ఞాపం చేసుకో నీ సేవలో నువ్వు ఎట్టి పరిస్థితిలో భయపడడానికి వీల్లేదు గురించి సర్పంల గురించి నువ్వు భయపడద్దు అన్న విషయం జ్ఞాపకం చేస్తాడు ఆరవ బూర ఊదబడినప్పుడు మనము సర్పంల గురించి జనిస్తాం ఆరవ బూర ఊదబడినప్పుడు ఇది రెండవ శాస్త్రులకు పరిశైలకు సద్దు సద్దుకాయలకు ఈ మూడు గుంపులకు చూస్తాం కదా శాస్త్రులు పరిశైలు సద్దుకాయలు వీరు మన ప్రభుని ఎప్పుడు ప్రశ్నించిన వారు కదా ఆయన సేవ జీవితంలో ప్రతిసారి ఆయన దగ్గరకు వచ్చి పిచ్చి పిచ్చి ప్రశ్న ఒక స్త్రీ వ్యభచారంలో పట్టబడితే ఆయన ఆమెకి పరిత్యాగ పత్రిక ఇచ్చి విడిచిపెట్టడం మోసే చెప్పిండు కదా డివోర్స్మెంట్ రాసియమనడు కదా మళ్ళీ నువ్వేమంటావు అని ఆయన ప్రశ్నించిన వాళ్ళు దాని తర్వాత క్రైసరు పన్ను కట్టడానికి న్యాయమా కాదా ఇట్లాంటి ప్రశ్నలు కాబట్టి ఒక విషయం బాగా అర్థం వేసుకోండి ఆయన సేవ జీవితం అంతటా ఈ తేళ్లు సర్పంలు వచ్చి ప్రశ్న వేసినప్పుడు ఆయన ఎప్పుడు డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేదు మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఆయన ఎవరికి కూడా డైరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు ఇవ్వలే ఎంత మీరు చూడండి మీరు జాగ్రత్తగా ఇంటికి పోయి ఈ ప్రశ్నలు ఎవరన్నా వచ్చి మన ప్రభుకి ప్రశ్న ఆయన ఎవరికి డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వలే ఇవన్న ఆయన ఏం చేసింది తెలుసా ఎవరైనా ప్రశ్న రివర్స్ ఇంకొక ప్రశ్న వేసి వాళ్ళకి ఉదాహరణకి కైసరుకు అంటే సీజర్ అనే రాజు ఉండే మహారాజు మహా చక్రవర్తి ఆయనకి పన్ను కట్టడం న్యాయమే కాదా అంటే ఆయన ఎవరు ఒకసారి అది తీసుకుని రమ్మంటాడు కదా ఒక నాణ్యం తీసుకొచ్చి దీని మీద ఎవడి బొమ్మ ఉంది ముద్ర ఉంది అంటాడు అది ప్రశ్న వాళ్ళు వేసిన ప్రశ్నకి రివర్స్ ప్రశ్న వేస్తాను దీని మీద ఎవడి బొమ్మ ఉంది అప్పుడు వాడు ఏమవుతుందంటే వాడు వేసిన ప్రశ్న వాడు కొన్నిసేపు మర్చిపోతున్నాడు ఈయన ప్రశ్నకి వాళ్ళ మైండ్ ఓపెన్ అవుతుంది సేవ జీవితాన్ని ఈ విషయాలు అర్థం చేస్తుంటాయి ఎవడన్నా నీకు ప్రశ్న వేసినప్పుడు కొంతకాలం ఒక రెండు మూడు వారాల క్రితం మనం గణించినాం మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో ఎవడన్నా నీకు ప్రశ్న వేస్తే ప్రేమతో వాడికి జవాబు ఇవ్వడానికి సిండాలంట ఎల్లప్పుడు కానీ నువ్వు అట్లా పోతే జవాబులు వాడు ఉంటాడు ప్రశ్న వాడి మైండ్ ఓపెన్ గా వాడు క్లోజ్ డ్ మైండ్ కాబట్టి వాడి మైండ్ ఓపెన్ కావాలంటే నువ్వు ఫస్ట్ రివర్స్ ప్రశ్న అయ్యాల నీకేమనిపిస్తుంది అంటే నీకేం తోచున్నది అంటాడు కాబట్టి అప్పుడు వాళ్ళ మైండ్ ఓపెన్ అయిపోతుంది ఈ ఈ కాసు మీద ఈ నాణ్యం మీద ఎవరి ముద్ర ఉంది అంటే కైసర్ది ఉంది అప్పుడేమన్నాడు కైసర్ది కైసరికి ఇచ్చేయి దేవుంది దేవునికి ఇచ్చేయి అన్నాడు కాబట్టి కాని వాడు ఎవడు అడిగిండా దేవుంది ఏంది అని ఎవరు అడగలేదు ఆ అడిగింటే ఈ రోజు సేవ జీవితం మీరు ఉండకపోయాడు వాళ్ళందరూ మారిపెట్టారు నాణ్య మీద కైసరముద్ర ఉంది మళ్ళీ దేవుణ్ణి దేవుని ముద్ర ఎవరి మీద ఉంది అది అక్కడ చెప్తున్నాడు దేవుడి దేవుని అంటే నాణ్య మీదనేమో కైసర ముద్ర ఉంది కాబట్టి కైసరికి అంటున్నాడు మళ్ళీ దేవుడి దేవునికీ అంటున్నాడు దేవుని ముద్ర ఎవరి మీద ఉంది నీ మీద ఉంది నిన్ను ఆయనకి సమర్పించుకొని చెప్పిండి అక్కడ వాక్యం కానీ కోరికి అర్థం కాలే వాక్యం మన మీద ఆయన ముద్ర ఉంది కాబట్టి మనల్ని మనం ఆయన సమర్పించుకోవాలా నాణ్యం మీద కైసరి ముద్ర ఉంది కాబట్టి కైసరికి ఇచ్చేసే అవి దేవుని ముద్ర నీ ముహం మీద ఉంది కాబట్టి నేను సమర్పించుకో అని చెప్పిండు కానీ వాడి దోన్ అర్థం కాలేదు ఎందుకు అర్థం కాలేదంటే వాడు ఓపెన్ అవుతాంటుడు క్లోజ్ అవుతుంటాడు ఓపెన్ అవుతాడు క్లోజ్ అవుతుంటాడు వాడి మై సేవ జీవితంలో మనం అట్లా వెళ్లేదు సర్పంలు ఆ రీతిగా ఉంటాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం అందుకే వారిని మన ప్రభు మరియు బాప్తిజం ఇచ్చి వ్యూహాను కూడా వాళ్ళని ఎట్లా పోల్చిండి అంటే మత మూడవ అధ్యాయము ఏడవ వచనంలో ఆరంభమైత సంబోధన ఎట్లా సంబోధించిండి వాళ్ళని మత మూడవ అధ్యాయము ఏడవ వచనం అప్పుడు పరిశైలలోను సద్దుకైలలోను అనేకులు బాప్తిజం పొందుట చూచి సర్ప సంతానమా అని సంబోధించిండే వాళ్ళని పరిశైలు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నకు నీకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి కాబట్టి వారిని సర్ప సంతనంతో పోలిస్తున్నాడు కాబట్టి సర్పంలో ఎవరికి ఎవరికి సాదృశ్యం ఫస్ట్ మన ప్రభు చేస్తున్నాడు దాన్ని దాని తర్వాత బాబ్సమితి వ్యవహారం కూడా ఎన్నిసార్లు మన జ్ఞాపం చేసి మన ప్రభు కూడా జ్ఞాపం చేసి ఆ విషయాలు కానీ మనం దీర్ఘంగా వాటిని ధ్యానించాం ఇప్పుడు ఎందుకంటే ఎన్నిసార్ ఎన్నో వాఖ్యలు గురించి కానీ ఇప్పుడు ప్రడబ్ ఎంతప్పటికీ ఈ యొక్క గురించి మరి విశేషంగా చెప్పబడుతుంది అది ఒక గట సర్పంతో పోల్చబడింది అంటే ఇంగ్లీష్ లో డ్రాగన్ అట్టం కాబట్టి సర్పములు ఘట సర్పములు అన్న విషయాన్ని అర్థం తీసుకోవాలి మలాకీ గ్రంథము కొంతకాలం గెలిచినాం మలాకి గ్రంథం మొదటి అధ్యయనం మూడవ ఈ యొక్క ఘట సర్పాలకు సంబంధించిన బోధ ఇప్పుడు నేను అది బల్లవ్ సార్ చూపించడం ఒక రోజు అది ఈషా ఈషా ఓ మన్యము నివాస స్థలము అన్న విషయాన్ని మనం ధనించిన మౌంటైన్ అది ద్వితోపదేశండంలో కూడా మనం చూస్తాం ద్వితోపదేశండము ముప్పై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వర్షంలో ద్వితోపదేశండము ముప్పై అధ్యాయము ఇరవై నాలుగవ దేవుడే వాటిని పంపిస్తాడు అని మనం అర్థం చేసుకుంటాం సర్పంలకి ఆజ్ఞాపిస్తుంది కూడా దేవుడే అవి పోయి గొప్ప అని మనం చూసినాం అరణ్యంలో జరిగింది కదా సర్పాలు కాటేసినాయి అప్పుడు మోసే ప్రార్థన చేసి దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపనం చేసి ఆహ్వానం చెప్తాడు ఏమని చెప్తాడు మీరు ఇత్తడి సర్పాని చేసి నిలబెట్టండి దాన్ని చూసిన వాళ్ళందరూ బతుకుతరం అది మన ప్రభు శిలోకి దృశ్యం కాబట్టి అక్కడ సర్పంలో గొప్ప జనాన్ని కాటేసినాయి ఒకసారి చూపించండు అది ప్రకృతి సహజంగా నెరవేరేది యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఆత్మీయంగా నెరవేరుతుంది అన్న విషయం ఒకటే మనం నేర్చుకోవాలి అంతే ఇప్పుడు తర్వాత ఓడలకు సంబంధించిన పోదాం ఇందాక చూసినాము ఓడలలో ఏం జరుగుతుందన్న విషయాన్ని కాబట్టి ఓడ అనేది దేనికి సాదృశ్యం అది గొప్ప జనం సాదృశ్యం ఎందుకంటే వాళ్ళ సంపాదన సాదృశ్యం వాళ్ళు ఈ లోకంలో ఎంతో సంపాదన సంపాదించుకుంటున్నారు అదంతా వాళ్ళు పోగొట్టుకుంటారు అనేది ఇంత చూసిన ప్రధానం తొమ్మిదవ గొప్ప జనం సాదృశ్యం ఓడలు అంటే గొప్ప జనం సాదృశ్యం ఇప్పుడు నెక్స్ట్ కొత్త పదాన్ని మనం చేస్తున్నాం నాశనపుత్రుడు రెండవ తెస్లోనికి రాసిన పత్రిక నాశనపుత్రుడు కొంత కష్టం అర్థం చేసుకోవడం తెస్లోనే రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం మన బోధ ఏరీతి ఉండాలా ఏరీగా ఉండద్దు అన్న విషయాన్ని ఇక్కడ హెచ్చరిస్తూ ఈ నాశన పుత్రుని గురించి చెప్పబడింది ఏలైనగా మా బోధ కపటమైనది కాదు నీ సేవలో నీ బోధ అటుండదు అపవిత్రమైనది కాదు మోస కాదు కాబట్టి మూడు గుణగణాలు యుగ సమాప్తిలో సేవ బోధ లేక సేవకుల బోధ ఈ మూడు గుణగణాలతో పోలి ఉంటది మొదటిదేంటి దివారం వచ్చి నేను చెప్పినట్టు చేయాలి కానీ చేసినట్టు చెయ్యద్దు అంటే కపటం అన్నట్టు వాడి లోపంలో ఒకటి ఉంది బయట వాడేమో పరిశుద్ధంగా కనిపిస్తాడు కానీ వాడు అంతా పాపంతో జీవిస్తుంది కొన్ని వాళ్ళకైతే నేను చూపించను యునైటెడ్ స్టేట్స్ లో ఒక సర్వేలో మోర్ దెన్ ఫిఫ్టీ సేవకులు ఆ పోర్నోగ్రఫీకి బానిసలు అయిపోయినారు ఇంటర్నెట్ లో గంటలు గంటలు ఆ చెత్త చెదరం చూసి వాళ్ళు అపవిత్రులు అయిపోతున్నారు వాడు వచ్చి ఎక్కడ బల్ల విరుస్తున్నాడు ఎక్కడ ఏం చేస్తున్నాడు అది ఊహిస్తేనే వాళ్ళు జల్జలిస్తుంది కాబట్టి ఈ బోధ ఈ యుగ సమాప్తిలో అట్లా కపటమైంది మన బోధ ఉండడానికి వీల్లేదు అపవిత్రమైనది కాదు మోస యుక్తమనేది అసలే కాదు నువ్వు మోసం మోసంతో బోధించదు నీ బోధ వాళ్ళ దగ్గర ఉండే ఐశ్వర్యాన్ని ఆకర్షించుకుంటే బోధలా ఉండద్దు మనం అట్లాడే బోధ చెప్పదు మనకి మనుషులని మన ప్రభు తట్టు ఆకర్షిపోయినట్టు చేయాలి ఎందుకంటే ఆయన ఆకర్షించకపోవడాకపోతే ఎవరు రక్షించబడీ వాక్యం ఆయన తట్టు ఆకర్షిపోయినట్టు నీ బోధ ఉండాలా అంతేగాని నీ తట్టు ఆకర్షించుకోవద్దు అది కపటమైంది మోసయుక్తమైంది అంటే వాడి జేబులో ఉన్నదంతా నీ జేబులకు రావాలా అది మోసయుక్తమైంది అట్లా ఉండడానికి వీల్లేదు అటువంటి బోధ మనది ఉండద్దు మన బోధ ఎట్టు ఉండాలా నాలుగో అవసరం చూడండి సువార్తను మాకు అప్పగించటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోష పెట్టు వారము కాకా మన హృదయలను పరిశీలించు దేవుని సంతోష వారమై బోధించుతున్నాము నీ బోధ దేవుని సంతోష పెట్టాలా కాని ఎంత అర్థం చేసుకోవాల్సింది ఈరోజు ఎక్కడ చూసిన బోధ మనుషులను సంతోష బోధనే కదా ఎంత పరిగెత్తుతున్నారు ప్రజలు లక్షల లక్షలు పరిగెత్తున్నారు ఎందుకు పరిగెత్తున్నారు అక్కడ పోతే ఎంతో మంచిగా ఉంటుంది మనుషులను సంతోష పెట్టే సేవ జీవితం ఈ రోజుల్లో నీ సేవ ను పరిశీలించుకోలే ప్రభా ఈ రోజు రాత్రి ని నా సేవ నిన్ను సంతోషపరుస్తుంది అనేది ఒకసారి నాతో మాట్లాడు అని ఏ రోజున మనం ప్రార్థన చేస్తున్నామా ఇన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యాలు చెప్తున్నాము అనేక ప్రాంతాలు స్థలాలు తిరుగుతున్నాము గొప్ప గొప్ప సంఘాల దేవుడు నిలబెడుతున్నాడు మనం అందరం చేస్తున్నాం సేవలు ఏ రోజు మనం ప్రశ్నిస్తున్నామా ప్రభావ నేను నిజంగా నేను సంతోష మన బోధ కాబట్టి ఇప్పుడు నాశన పుత్రునికి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం రెండవ పత్రిక వెళ్ళండి తెలుసులోకి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము రెండవ అధ్యాయము మూడవ వచనం తెలుసు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం ఆయన ఆయన రాకడానికి ముందు ఏం జరుగుతుంది ఇక్కడ రాబడింది మొదట ఏం జరుగుతా అని రాబడింది యుగము సమాప్తి కాకముందు ఏం జరుగుతుందని రాబడింది చూడండి ఇక్కడ మొదట మూడవ వర్షంలో మొదట ఫస్ట్ ఇది కావాలా ఏంటది భ్రష్టత్వము సంభవించాలా భ్రస్సత్వం ప్రపంచమంతటా భ్రసత్వం భ్రష్టత్వం అంటే ఏం తెలు ఎవరికన్నా నీ బుక్ లో ఉంటది ఇంగ్లీష్ లో లా లెస్నెస్ అనుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో సార్ భ్రస్త్వం అంటే ఇంకా ఎక్కడ కూడా న్యాయము ధర్మము ఇలాంటివి ఉండవు దాన్ని భ్రసత్వం అంటారు ఇంగ్లీష్ లో ఏముందంటే లా లెస్నెస్ అనుంది అంటే ఎక్కడ కూడా లా ఉండదు ఇంకా ఎవడు పాటించడు లా కోర్టులు గానీ పోలీస్ సిస్టమ్సే గాని గవర్నమెంటే గానీ ఏ ఎక్కడ కూడా లా ఉండదు అన్న విషయాన్ని మాట్లాడుతుడు అది జరగల ఇప్పుడు ఆరంభం అవుతుంది ఆల్రెడీ ఆల్రెడీ ఆరంభమైంది గాని మన టైంకి వచ్చినప్పటికీ అది సంపూర్ణంగా పరిపక్వం చెప్తుంది మొదట భ్రసత్వము సంభవించి నాశన పాత్రుడగు పాడు నాశన పాత్రుడగు పాషుడు ఇంగ్లీష్ లో సన్ ఆఫ్ పెరిడిషన్ అన్నాడు పెరిడిషన్ అంటే నాశనం సన్ ఆఫ్ పెరిడిషన్ అంటే నాశన పుత్రుడు ఇక్కడ ఎట్లుంది తెలుగులో నాశన పాత్రడగు పాడు అయితే ఇది చాలా మంది ఏంటంటే ఇది యాంటీకరీ సంబంధించింది బోధిత కానీ మనకి ఎప్పుడూ ప్రభు మాట్లాడి ఇది ఒక మనిషికి సంబంధించింది కాదు ఒక దేశానికి సంబంధించింది అసలే కాదు ఇది ఒక వ్యవస్థకు సంబంధించింది ఆ వ్యవస్థ ఎక్కడుంది మన మధ్యలోనే ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఫస్ట్ ఏం జరుగుతుంది మొదట భ్రష్టత్వం సంభవిస్తుంది సంభవించి నాశనపాత్రుడగు పాప పురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు అంటే యుగము సమాప్తి కావాలంటే ఈ కాలం ముగించాలంటే భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడుగు పాడు బయలు పడితేనే గాని అదీనం రాదు అది పాయింట్ కాబట్టి యుగ సమాప్తికి వచ్చినప్పటికీ ఈ యుగము ఎట్లా ఎండ్ అవుతుంది అది బయటపడతనే గాని ఎండు కాదు ప్రపంచమంతట భ్రష్టత్వము అంటే ఎక్కడ కూడా నీతి న్యాయము ధర్మము ఇవి ఏవి కనిపించవు అని చెప్తున్నాడు అది ప్రకృతి సహజంగా నెరవేరుతుంది కానీ నీతి అనేది ఆత్మీయమైంది కదా ఆయన నీతి నీతి మంత్రులు ఒప్పటి లేడు ఈ లోకంలో కాబట్టి ఆయన మరణం వల్ల మనము నీతి మంత్రులుగా ఆయన మరణాన్ని స్వీకరించడం వల్ల మనం నీతి మంత్రులుగా తీర్చబడుతున్నాం నువ్వు నీతి మంత్రులుగా తయారయ్యి అవినీతిని పాటిస్తే భ్రష్త్వం కాబట్టి ఆత్మీయ దృష్టించేస్తే భ్రస్త్వం ఎక్కడ లేదు లోపలుంది అపవిత్రత ఎక్కడ లేదు లోపలుంది అన్న విషయాన్ని మనం మాట్లాడుతున్నాం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే అపవిత్రత భ్రస్సత్వం ఎక్కడ ఉంటుందో చూడండి ఇప్పుడు కొంచెం కింద వాక్యం ఇది కొంత కష్టతరమైనది కానీ ఈ వాక్యం నేను ఫస్ట్ టైం విన్నప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోయిన ఆ రోజు అంతా దేవుడు ఎంతగానో ప్రేమ జాలి గల చివరికి యుగ సమాప్తి వచ్చినప్పటికీ ఎందుకు ఆయన తన కోపం చేస్తు ఏది దేవుడునబడనో ఏది పూజింపబడినో దాన్ని అంతటిని ఎదిరించచ్చు దానికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనొచ్చు ఎవరు ఒక వ్యక్తికి సంబంధించింది తాను దేవుడని తన్ను కనపరుచుకొనొచ్చు దేవుని ఆలయంలో కూర్చుంటును ఎవడు వీడు ఒక వ్యక్తికి సంబంధించింది ప్రపంచమంతటా సంబంధించింది దేవుని ఆలయంలో కూర్చుంటుంది బ్రసత్వం దేవుని ఆలయంలో కూర్చుంటుంది అపవిత్రత దేవుని ఆలయంలో ఉంది నాశన పాత్రుడగు పా ప్రపంచమంతటా దేవుని ఆలయంలో ఉంది ఒక స్థలంలో ఉన్నది కాదు ఒక వ్యక్తికి సంబంధించింది కాదు ఇది మొత్తం క్రైస్తవ సంఘానికి సంబంధించింది ఇక్కడ మాట్లాడుతు ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధంగా నేను ఎవడను మేము మోసపరచనియకుడి మీరు మోసపోవద్దు చెప్తున్నాడు ఈ విషయం అర్థం చేసుకోండి లోపలనే ఉంది అపవిత్రత లోపలనే ఉంది మోసము మీరు మీరు దాన్ని అర్థం చేసుకోండి అని చెప్తున్నాడు మీరు మోసపోకుండా ఉండండి నేను ఇంకా మీ యద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పి చెప్పినది మీరు జ్ఞాపకం మీకు జ్ఞాపకం కాగా వాడు తన సొంత కాలమందు అంటే తన సొంత కాలం అంటే యుగ సమాప్తి అని అర్థం ఇంకా చివరి ఖాయం అని అర్థం బయలుపరచబడని వాణిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదరు కాబట్టి వాడిని అడ్డగించేది ఏంది అనేది మీరు అర్థం చేసుకోవాలి భ్రష్టత్వాన్ని అడ్డగించేది ఏది నాశనపాత్రుడు పాప పురుషుడిని ఏది అది ఒక మనిషికి సంబంధించింది కాదు ఒక స్థితికి సంబంధించింది ఒక వ్యవస్థకి సంబంధించింది అది మతపరమైన జీవితానికి సంబంధించింది అపవిత్ర లోపల ఉంది లోపల కూర్చుంది అని చెప్తున్నాడు కాబట్టి దాన్ని అడ్డగించేది ఎవరు చెప్పండి ప్రపంచమంతటా సేవ జీవితంలో చెప్పేది ఏంటంటే దేవుని యొక్క ఆత్మ వాడిని అడ్డగిస్తే ప్రకటిస్తూ ఉంటారు అట్లాంటి వాక్యం ఎక్కడ లేదు బైబుల్లో దేవుని యొక్క ఆత్మ సైతాన్ని అటగిస్తుంది అని అక్కడ ఉందా వాక్యం నేనే లేదు ఎక్కడ దేవుడు యొక్క ఆత్మ నీ సహాయం కొరకు ఇస్తున్నాడు మీరు బలహీనలు కాబట్టి మిమ్మల్ని బలవంతులుగా చేయడం కొరకు నీకు పరుషాత్మ అనుగ్రహించబడుతుంది మీరు శక్తివంతులు అన్నాడు ఫస్ట్ దాని తర్వాత సర్వ సత్యంలోనికి పోదురు అన్నాడు అతను మిమ్మల్ని సర్వ సత్యంలో నడిపిస్తాడు మీరు సత్యంలోకి పోతే మీరు బలవంతులు నేను పట్టుకుని నేను నమ్ముకున్న వాక్యం కరెక్ట్ అనేది ధైర్యం వచ్చేస్తుంది ఆ ధైర్యంలో నువ్వు యుద్దం తెలుస్తావు వాటి మీద సైతన్ మీద యుద్దం గెలవాలంటే దేవుని వాక్యం వల్ల అందుకే ఆత్మ వల్ల ఖడ్గం వాక్యం ద్వారా తప్ప సైతన్ మీద మనం విజయం పొందలేం నా మీద పరశుదార్త్మ అభిషేకం నేను దయని బంధిస్తా వెలబడతా అంటే కాదు అది అది రాంగ్ టీచింగ్ వాని మీద నువ్వు విజయం పొందాలంటే ఆత్మ వల్లైనా ఖడ్గం నువ్వు విజయం పొందగలవు అదే ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది మనకి ఇప్పుడు వాళ్ళు ఎట్లా తేలితారో చూడండి కాగా వాడు తన సొంత కళ మందు బయలుపరచబడవలని వాణిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు మీరు ఎరుగుదురా దుస్తత్వాన్ని అడ్డగించిన ఎవరు చెప్పండి దేవు బిడ్డలే మనమే అడ్డగించాలా మనమే ఎదుర్కోవాలా పాత నిబంధన కాలంలో లూసిఫర్ ని అడ్డగించింది దూత కదా దాని గ్రంథంలో గాబ్రియల్ దూత దానిలేకొస్తాడు చెప్పడానికి ఒక విషయం అప్పుడు వాడు లూసిఫర్ మధ్యలో అడ్గిస్తాడు గాబ్రియల్ని దాని చూస్తాం మనం అప్పుడు గాబ్రియలు కొన్ని దినములు దాని దగ్గర గోరుడు ఇప్పుడు మధ్యలో ఆపేగిస్తాడు గాబ్రిల్ని దాని దగ్గరికి పోయి చెప్పాల ఒక విషయం దేవుడు బయలుపరచబడ్డ విషయం దాని దగ్గరికి పోయి చెప్పాల గాబ్రెల్ దూత దూత అని అక్కడ ఆపేస్తాడు వాడు లూసిఫర్ అప్పుడు నిఖాల్ దూత వచ్చి గాబ్రెల్ ని అది ఆత్మీయమైన విషయం మనం ప్రార్థించుకోవాలి వాడు యుగ సమాప్తికి వచ్చేటికీ సైతాన్ని ఎదిరించండి నిఖాల్ దూతనే నువ్వు కాదు నేను కాదు ఈ విషయం అర్థం చేసుకోండి నువ్వు కాదు నేను కాదు మనం అంతా ఒక సమూహం లాగా ఉండి దేవుని పక్షంగా యుద్ధం చేస్తాం అదే ఆర్మిక యుద్ధం యుద్ధం అంటే అది ఆత్మీయమైంది ప్రకృతి సాహసమైంది కాదా ఈ క్షణంలో మనం యుద్ధంలో ఉన్నాం ఆత్మీయ పొరాట యుద్ధం చేస్తున్నాం మనం ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటిస్తామంటే ఒక పెద్ద యుద్దమే అది రాత్రి వచ్చేసి వాడు విపరీతమైన శ్రమలు పెడతాడు నేను నిద్ర బోనియకుండా కష్టాలు చేస్తున్నాడు నీ కుటుంబీకుల మీద పడుతుంటాడు ఇది అంతా యుద్దమే కదా ఇప్పుడు చూడండి వీడు ఎవడని అడిది ఏడవ ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియా చేయించున్నది ఇప్పుడు చూడండి ఇది ధర్మ విరోధమైనది ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అని చెప్తున్నాడు ధర్మ విరోధమైనది ఆయన సంగతి ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియా చేది వరకు అడ్డగించిన వాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించను కాబట్టి కొంతకాలము మీకేళ్ళ దూత కూడా ఉంటాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ దాని తర్వాత విజృంభించి దుష్టాత్మ పనిచేసేదని చెప్తుంది ఇక్కడ తర్వాత చూడండి యేసు తన నోటి ఊపిరి చేత వాణిని సంహరించి తన ఆగమం అంటే ఈ లోకంలో అడుగుపెట్ట ప్రకాశము చేత నాశనము చేయను తన వెలుగు చేత నాశనం చేస్తాను చెప్పిన తర్వాత చూడండి ఇప్పుడు తొమ్మిదో వర్షంలో నశించుచున్న వారు తాము రక్షింపబడ్డకై సత్య ప్రేమను అవలంబిపకపోయేది గనక వాణి రాక అబద్ద విషయమైన సమస్త బలంతో నానా విధమైన సూచక్రియలతోనూ మహాత్కారములతోనూ దుర్నీతిని పుట్టించే సమస్త మోసంతోనూ నశించున్న వారిలో నాశన పాత్రుడు ఒక పాపపురుషుడు నశించుచున్న వారిలో సాతాను కనపరిచి బలమును అనుసరించి ఉండను కాబట్టి నాశన పుత్రుడు లో సైతాను బలముంటది అని చెప్తున్నాడు మోసపుచ్చి బలముంటది అంటాడు అప్పుడు ఏమైతుంది పదకొండవ ఇందుచేత సత్యం నమ్మక దుర్నీతి అందు అభిలాష శిక్షావిధి పొందుటై అబద్ధమును నమ్మునట్లు మోసము శక్తిని దేవుడు వారికి పంపించుచున్నాడు దేవుడే పంపిస్తాడు చెప్తున్నాడు కాబట్టి నాశన పాత్రుడ పాప పురుషుడు ఎవరు అంటే సత్యాన్ని ప్రేమించని వారు అది ఒక వ్యవస్థకి సంబంధించింది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు నాశన పాత్రుడగు పాషుడు ఎవరు అంటే సత్యాన్ని ప్రేమించక అబద్ధాన్ని ప్రేమించిన వాడు శాశ్వతంగా నాశనం వాడి మీదకి మోసం చేయు సైతాని శక్తిని దేవుడు పంపిస్తాడు దేవుడు చెప్తా సైతానప్పో వాడి పట్టుకోపో వాడు సత్యాన్ని ప్రేమించలేడని వానికి అప్పగించేస్తానంట దేవుడు ఈ వాక్యం చెప్తుంది అది కాబట్టి దాంతో మనము నాష్టపాడు పాపపురుషుల నుంచి మనం చూస్తున్నాము మొదట దానికి సాదృశ్యం కాబట్టి ఆయన ఏనీ తన జీవితం ముగించుకుంటే చూశాడు ఇష్కరియో ద్యూత పశ్చాత్త పడి పొందలేకపోయినాడు పశ్చాత్త నేను పరిశుద్ధిని అప్పగి నిరపరాధిని అప్పగించిన ఏడ్చిండి బాధపడి సూసైడ్ చేస్తాను చనిపాడు నాష్ట నాష్టపాత్రుడు పాప పురుషుడు మన మధ్యలోనే శిశుల మధ్యలో ఉన్నాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకుంటున్నాం దక్షిణం దిక్కు సంబంధించిన విషయం మనము కొన్ని వారాల క్రితం ధ్యానించము దక్షిణమును తేళ్లు ఉంటాయి అన్న విషయాన్ని దాని గురించి మనం ఇంకా దీర్ఘంగా ధ్యానించాము స్టార్స్ లేక నక్షత్రములు ఇది ముగించుకుంటున్నాము నక్షత్రములు దేనికి సాదృష్టం ఎవరైనా చెప్పాల ఒక దశలో నక్షత్రములు లక్ష మంది సాదృష్టం అని ధ్యానించినాం గ్రంథంకొస్తే తర్వాత నక్షత్రం రాలిపోవడం అని ధ్యానించినాం నక్షత్రంలో రాలుతున్నాయంటే పైకి ఎక్కినాయన్ని కింద పడాల్సిందే పైకి వెళ్లినా అన్ని కింద పడాల్సిందే కాబట్టి పైకి ఎదిగిన అన్ని కింద పడాల్సిందే నేను సర్వోనతునికి సమానంగా సింహాసనం వేసుకుంటాను అడవుడు తీసుకోవాలి అంటే సర్పం కాబట్టి స్టార్స్ అంటే సర్పాల సాదృశ్యం అని కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి అవన్నీ పడద్రోజ పడతాయి అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం దానియుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో వర్షంలో ఆ విషయం చెప్పబడింది మతవార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చా చెప్పబడింది మనం ఇంతకుముందు ధ్యానించాం ఈ వాక్యాలు మీరు పాట కూడా నక్షత్రములు రాలిపోయేను అని పాట పాడతామంటారు అవి ఎందుకు రాలిపోతాయి బుద్దిమంతులు ఆకాశ నక్షత్రం వల్ల మరి ఇవి పడిపోతున్నాయి అంటే ఇవి ఒకప్పుడు బుద్దిమంతుల్లాగా ఉన్నాయి కానీ రివర్స్ అయిపోయినాయి కాబట్టి అక్కడి నుంచి పడమే అన్న విషయాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దాని గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదవ వసరము మతయ్య సువార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనము మార్కు సువార్త పదమూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చివరిగా చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ఆరవ అధ్యాయం పదమూడవచనంలో పెద్ద గాలి చేత ఊగులాడు అంజరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేను అకాల అంటే ఈ ఆకాశ నక్షత్రం ఆకాశం నక్షత్రాలు భూమి మీద రాలినాయి చూడండి సైంటిఫిక్ గా నక్షత్రం అంటే మీకు తెలుసా స్టార్ అంటే అది ఒక పెద్ద ప్లానెట్ లాగా అది ఒక నక్షత్రం అంటే చాలా పెద్దగా ఉంటుంది బహుశా మన దేశం కంటే అది ఒక నక్షత్రం అంటే అది ఎందుకు చిన్నగా కనిపిస్తుంది అంటే చాలా హైట్ లో ఉంటుంది అది ఒక నక్షత్రం ఆ ఒక్క నక్షత్రం వచ్చి దీ పడితే ఈ మొత్తం ఈ దేశం మొత్తం ముక్కలు ముక్కలు మండిపోతుంది కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి సైంటిఫిక్ గా ఆ నక్షత్రాల నాడికి వెళ్ళి పడితే ఏమైతుంది ఈ దేశం ఈ పట్న ఈ భూమి ఫీసెస్ పీసెస్ అయిపోతుంది బట్ దానికి సంబంధించిన కాదు బోధ ఆకర్షణ నక్షత్రంలో భూమి పడడం అంటే దానికి సంబంధించిన కానే కాదు ఇది ఇది మతపరమైన సేవకులకు సంబంధించిన విషయము సర్పములకు సంబంధించిన విషయం కాబట్టి ఈ సర్పములన్నీ ఎట్ల పడిపోతాయంట అకాల అంజనపు చెట్టు నుండి అకాలపు కాయలు రాయినట్లు అకాలపు కాయలు అంటే ఇవి కచికాయలు పండుగాని కాయలు అవి దేవునిలో పండలేదు దేవుని కొరకు ఫలించలేదు అది కరెక్ట్ వర్డ్ ఫలించరా ఫలించలేని కాయలు ఇవి అంటే వాటిని ఎవడు ఆశించాడు ఆ కాయలని ఆ ఫలించలేని కాయలు ఎట్లయితే అంజురపు చెట్టు మీద నుంచి పడతాయో అట్లనే ఆకాశపు నక్షత్రంలో పడతాడు కాబట్టి వ్యాప్తం చేస్తున్నాడు ఆకాశ నక్షత్రాలు ఇక్కడ చెప్పబడ్డాయి అంజురపు చెట్టు అకాలపు ఫలములు దేనికి సంబంధించినవి అంజురపు చెట్టు అంటే క్రైస్తవ జీవితానికి సాదృష్టం ఇస్రాయల్ దేశానికి ఇస్రాయల్ జీవితానికి సాదృష్టం అది రీతిగా దేవుని బిడలకు సాదృష్టం కాబట్టి దేవుని బిడల సాదృష్టం చెట్టు నుంచి అకాలమైన ఫలములు ఇవన్నీ అంటే సర్పములకు సాదృష్టం అన్న విషయం అర్థం తర్వాత శీతకాలం దృష్టంగా మనం ఎండాకాలం సంబంధించినది ఎండాకాలం సంబంధించిన విషయం మనం చూసినాం కాబట్టి ఎండాకాలం అంటే పేళ్లకు సాదృష్టం ఎందుకంటే వేడికి సంబంధించింది కాబట్టి సూర్యుడు అన్న కూడా తేళ్లకు సాదృశ్యం అని మనం చూసినాం ఎందుకంటే అది వేడికి సంబంధించింది తర్వాత ముళ్ళు ముళ్ళు అంటే కూడా తేళ్ల సాదృశ్యం ఎందుకంటే అది పుచ్చుకుంటే మంట ఉంటది కాబట్టి ఇవన్నీ చిహ్నాలు ఇప్పుడు మనం చెప్పబడుతున్నాయి అవి వాటి మంట ఎట్ట ఉంటది తేళ్ల కలిస్తే వాటి మంట భరించని మంట అని మనం చూస్తాం అక్కడ ఈ భూమి ప్రజలని అవి కలుస్తాయి మనం చూస్తాం కాబట్టి ఒకసారి చూడండి యేసా గ్రంథము ఐదవ అధ్యాయంలో ఈ ఒక వాక్యం చెప్పబడింది యేస గ్రంథము ఐదవ అధ్యాయము యశ బృందం ఐదవ అధ్యాయం ఆరో వర్షంలో ముళ్ళు దేనికి సంబంధించిన దేవుని సేవ దేవుని తోట లేక ద్రాక్ష తోట ఈ ఐదవ అధ్యాయం అంతా ద్రాక్ష తోటని దేవుడు ఏ రీతిగా శిక్షించబోతున్నాను ఇక్కడ వాక్యం దేవుడు ద్రాక్ష తోట మీదకి ఏం పంపిస్తున్నాను అక్కడ చూడండి నాలుగవ వర్షంలో నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరి ఏమి దానికి చేయగలను అది ద్రాక్ష కాయని కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి దేవుని తోట ఫలం ఇస్తలేదని చెప్తున్నాడు అది ద్రాక్షతలు కాయక కారు ద్రాక్ష కారుద్రాక్షలు కాసిందని చెప్తున్నాడు కాబట్టి ఆరో వర్షంలో అది శుద్ధి చేయబడదు అది శుద్ధి చేయబడదు ఈ తోట ఎప్పటికీ శుద్ధి చేయబడదు పారతో త్రవ్వబడదు దానికి ఎవడు సరి దానిలో గచ్చ పొదలు బలురక్కసి చెట్లు బలిసి ఉండును బలు అంటే పెద్ద పెద్ద ముళ్ళు ఆ చెట్టుకి పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి బలురక్కసి చెట్ల ముళ్ళు దాంట్లో ఉంటే దాన్ని పొడుస్తూ ఉంటాయి ఆ ద్రాక్ష చెట్లను అని అక్కడ జ్ఞాపకం చేస్తుంటాం కాబట్టి ఇవి తేలకి సాదృశ్యం ద్రాక్ష తోట గొప్ప సాదృశ్యం చెట్లు మూడవ చివరిదిగా చెట్లు అన్ని గొప్ప సాదృశ్యం అని మనం అర్థం చేసుకోవాలి ఇది మూడవ గుంపు మతపరమైన క్రైస్తవ జీవితంలో మొదటి బూర ఊదబడినప్పుడు ఈ మూడవ గుంపు మొత్తం కాల్చివేయబడుతుంది అని మనం ధ్యానిస్తాం కొంచెం కాలం తర్వాత మొదటి ఊర ఉదాహరణ అడవిలో అగ్ని రాజపెట్టడం అడవిలో అగ్ని బయలుదేరి ఆ చెట్లన్నింటినీ కాల్చివేయడం అన్న విషయాన్ని చూస్తాం ఏసాయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ చూడండి తీర్ఘంగా వాటించను ఏసా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఇర్మియా అయిదవ అధ్యాయము ఆరో వచనము ఎహెచ్కేలు ఇరవైవ అధ్యాయము నలభై ఆరు వచనాలు హోషయా రెండు పన్నెండు మీకా మూడు పన్నెండు జకరియా పదకొండు రెండు మనం గనిచిమ ఒకసారి చెట్లన్నీ కాల్చివేయబడతాయి అడవిలో అగ్ని ఆ చెట్లన్నింటినీ కాల్చినట్టు మనం చూస్తున్నాం కాబట్టి అడవి అన్నప్పుడు మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం ఎందుకంటే క్రూర జంతువులు ఉంటాయి చెట్లు కూడా ఉంటాయి చెట్లు గొప్ప సాదృశ్యం అగ్ని తేళ్లకు సాదృశ్యం కాబట్టి తేళ్లు ఈ చెట్ల మీద వాటి అన్నిటిని దోచుకుంటే అన్న విషయాన్ని మనం చూసినాం దాని తర్వాత అంతకుముందు పోయిన వారు అది సుడిగుండం జ్ఞాపకం ఉంది ఎవరికన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చేస్తే సుడిగుండం గురించి గణించినాం సుడిగుండం దేనికి సాదృశ్యం సుడిగుండము శ్రమదృశ్యం మహాశ్రమ అందులోనికి అన్నిటిని లాగుతుంది సుడిగుండం తిరిగినప్పుడు అన్నింటినీ అందులోకి లాగుతుంది కాబట్టి మొత్తం మతపరమైన జీవితం క్రైస్తవ జీవితం అంతా ఆ శ్రమల గుండా వెలక తప్పదు అన్న విషయాన్ని మనం అక్కడికి అర్థం తీసుకుంటున్నాం లాస్ట్ ఒకటి చూపించుకుంటున్నాం ఈరోజు ఇంకా మనం దీంతో ఈ బేసిక్స్ ఇంట్రోడక్షన్ వచ్చేవర నుంచి మొదటి బూరకు సంబంధించిన బోధ ధ్యానించబోతున్నాం చివరిదిగా మాచి పత్రి ఎప్పుడన్నా విన్నారీ బైబిల్లో ఇంగ్లీష్ వర్మ్ బుడ్ అని ఇంగ్లీష్ బైబిల్లో మాచి పత్రి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం మాచి అంటే చేదుకు సంబంధించింది ప్రకటన గంధము ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం అంటే మూడవ బూర ఊదబడినప్పుడు జరిగేది అన్నట్టు ఒకసారి పదవ వచనంలో ముందు మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటి వలె మండు చిన్న ఒక పెద్ద నక్షత్రము ఆకాశం నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటిపుల మీదను పడెను కాబట్టి మూడవ భాగం ఎప్పుడు గొప్ప జనం అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి థర్డ్ పార్ట్ ఫస్ట్ త్రీ పార్ట్స్ కట్ ఆఫ్ అయిపోతాయి శాశ్వతంగా ద లాస్ట్ థర్డ్ పార్ట్ అంటే మూడవ గుంపు మూడవ గుంపు మీద ఆ నక్షత్రం పుత్రం పడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు సరే ఈ నక్షత్రంకి ఒక పేరు పెట్టబడింది పదకొండవ వయసు చూడండి ఆ నక్షత్రం నాకు మాచి అని పేరు మాచిపత్రి అంటే అది చేదు కి అన్న విషయాన్ని జ్ఞాపనిస్తున్నాడు అదొక చేదు ఒక చేదు చెట్టు మొద్దు చేదు చెట్టు మొద్దు ఆ మొద్దంతా నిల్లబడితే నీళ్లన్నీ చేదైపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మనం చూస్తాం మార అనుభవం గురించి పాత కాలంలో అక్కడ మూడవ బూర ఆకాశం మీద నుండి రాలి మూడవ భాగం మీద ను నీటి బుగ్గల మీదను పడను ఏంది ఈ నక్షత్రం పడింది ఆ నక్షత్రానికి ఏముందంటే పేరు ఆ నక్షత్రం నాకు పేరు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు అది నిజంగా నక్షత్రమా లేక మాచిపత్రిన అది నిజంగా మార్చి పత్రిన అంటే అది చెట్టు ముద్దా లేక అది ఆ నాక్షత్రమా రెండు కన్ఫ్యూజన్ లేక ఇంకా దేనికైనా సంబంధించిందా మారా అనుభవం అన్న బోధపడా ధ్యానించారా బైబిల్ ఇస్రాయల్ పిల్లలు ఒక ప్రాంతానికి వస్తారు వచ్చినప్పుడు అక్కడ వారికి దాహమే నీరు దాహం తాగితే చేదుంటది అప్పుడు ఏం జరుగుతుంది మోసేనే కదా మోసే ఒక ఆకు తీసి వేస్తారు ఆ నీళ్ళలు వేస్తాడు వేస్తే అవి మధురంగా తయారైతాయి మార నీళ్లు మధురంగా తయారై చేదు నీళ్లు మధురంగా తయారైతాయి అక్కడ అక్కడ ఆరంభమైతుంది చేదు నీళ్ళకి సంబంధించింది మళ్ళీ ఇక్కడ ఎండ్ అవుతాడు అక్కడ ఆరంభమై ఎండ్ అవుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి చూడండి ఇప్పుడు చేదు అనుభవం ఎప్పుడొస్తుంది తెలుసా నీ సంపాదన అంతా పోగొట్టుకుంటే నీకు అనుభవం వస్తుంది బాధ కాబట్టి ఓం లేక మాచిపత్రి కదా దాని పేరు మాచిపత్రి ఇంగ్లీష్ ఇంగ్లీష్ లో వం వర్డ్ అనేది అదేంటంటే సర్పం సర్పం తేళ్లు మన మీద బడి మన రక్కేస్తాయి మన ఆస్తులని దోచుకున్నప్పుడు మనం కలిగే అనుభవం అది మారా అనుభవం మన ఆస్తులంతా పోగొట్టుకుంటాం అన్న విషయానికి అర్థం చేస్తుంది చేస్తారు గొప్ప జనానికి మాచిపత్రిని బలవంతమైన తినిపిస్తారు తేళ్లు గొప్ప జనంకి తినిపించి వాళ్ళని శ్రమలకుండా పోనిస్తాయి అన్న మనం ఇక్కడ అర్థం చేసుకుంటాం ఇది మూడో ముద్ర విప్పుకున్నప్పుడు జరుగుతుంది అంటే ఇది ఆరంభమై పరిపక్వం చెందే దేశానికి మనం ఎదుగుతున్నాం అంటే ఆల్రెడీ ఇది స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ స్టార్ట్ అయినాయని మనం గణించాం ఒక రోజు వచ్చారు నుంచి మరీ దిగలే గణిస్తాం దాన్ని ఒక రోజుతో ఒక ఇయర్ తో ఒక డేట్ తో పోలిస్తాం గాని ఒక ఒక కాలంతో పోలిస్తున్నాం అంటే ఎంతకాలం ఒక ట్వంటీ ఇయర్సర్టీ ఇయర్సా ఫార్టీ ఇయర్సా అనేది కాదు ఒక డేట్ కి సంబంధించి అసలే కాదు కాబట్టి మనమే ఆ చిహ్నాలని మనం గ్రహించాల ప్రభుత్వం మనం ఎందుకంటే కాలంలో సమయంలో ఆయన ఉన్నాయి ఆయన తప్ప ఎవరైనా మనం చూపించరు ఆయన రాకడానికి సంబంధించింది కూడా ఎవరు తెలియదు ఎవరు చెప్పలేదు కూడా ఆయన ఏ డేట్ లో వస్తాడో చెప్పలేదు కానీ సూచనలు చెప్పింది ఆయన వచ్చేది ఆయన రాకడానికి సూచనలు చెప్పింది సూచనలు అర్థం చేసుకుంటే బాధ్యత నీది కాబట్టి పాత నిబంధన కాలంలో ఆ చేదు అనుభవాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ అందరూ గొప్ప ఆ చేదు అనుభవాన్ని రుచి చూసిన వారు ఇదే సమాప్తిలో గొప్ప కూడా ఈ యొక్క చేదు అనుభవాన్ని రుచి చూస్తే మనం అర్థం చేసుకుంటాం పాత నిబంధన కాలంలో మూడు నాలుగు స్థలాలు అనిపిస్తున్నాయి ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము ఏడవ వర్షంలో రాయబడింది ఒక్కటి చూడండి ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం చెప్పబడింది ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఈ వాక్యాన్ని ముగించేస్తే నేను కొంచెం లేట్ అయినా ఈ లాస్ట్ వర్డ్ కాబట్టి క్లోజ్ చేసుకోవాలి మన ఉచారం నుంచి ప్రిపరేషన్ అంటుంది కాబట్టి ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ ఎనిమిదవ అధ్యాయం ఇర్మియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము వివే సమాప్తిలో గొప్ప జనము ఏ రీతిగా బాధపడతారన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తాం చూడండి మనం ఏలా కూర్చుండి ఉన్నాము మనము పోగుబడి ప్రాకారము గల పట్నంలోనికి పోదాము అక్కడనే రండి యహోవాయే మనలను నాశనము చేతుపడతారు ఆయనకు విరోధంగా మనము పాపము చేసినందున మన దేవుణ్ణి యహోవా మనకు విష జలమును త్రాగించుచున్నాడు అనుభవం అంటే విష లేక మరణానికి సంబంధించింది మనము సమాధానం కొరకు కనిపెట్టుకున్నాము గాని మేలేమి రాదాయను క్షేమం కొరకు కనిపెట్టున్నాము గాని బీతియే కలుగుచున్నది అని చెప్పు ఇప్పుడు చూడండి పదోర వర్షంలో నేను ఇక్కడ వాక్యాన్ని ముగిస్తా దాను నుండి వచ్చు వారి గుర్రముల బుసలు వినబడెను వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించున్నది కాబట్టి మీకు ఎంతమంది తెలుసు కొన్ని సంవత్సరాల మనం గెలిచడం దాను దాను నుండి నఫ్తాలి గోతాల్ పన్నెండు గోత్రాలు కదా ఇస్రాయల్ దేశంలో దాను అనేది ఉత్తర దిక్కును ఉంటది నఫ్తాలి దక్షిణ దిక్కును ఉంటది డిక్షనరీలో దాను అంటే సర్పమనుంది అట్లా ఎవరన్నా పెట్టుకుంటారా పేరు డిక్షనరీలో దాను అంటే సర్పమ కాబట్టి ఉత్తరంలో ఉండేది దాను ఇస్రాయల్ దేశంలో దాను గోత్రికలు ఉత్తర దిక్కును ఉన్నారు నఫ్తాలి గోత్రికలు సౌత్ లో ఉంటారు అంటే కన్యాకుమారిలో నఫ్తాలి ఉంటే కాశ్మీర్ దాను గోత్రికలు ఉంటారు మన కాలంలో అర్థం తీసుకోవాలంటే కాబట్టి దాను అంటే దాను అంటే అర్థం కూడా సర్పమే ఉత్తర దిక్కున కూడా సర్పములు ఉంటాయి అవి నఫ్తాలి గోత్రము సౌత్ అది స్కార్పియన్స్ కి లేక తేళ్ల సాదృశ్యంగా ఉంటుంది చివరి భాగం కాబట్టి ఇప్పుడు చూడండి పదవ వచనంలో దాను నుండి వచ్చే వారి గుర్రములు బుసలు వినబడుచున్నవి అంటే సర్పంలు పంపించే గుర్రం తేల్లక సాదృష్టం కదా గుర్రం తేలక సాదృష్టం గుర్రాలు బుసలు బుసలు కొడతాయా కాబట్టి ఇవన్నీ సింటమ్స్ గుర్రం అంటే సర్పములు తేళ్లి ఎప్పుడు కలిసే పనిచేస్తే అని ఈ విషయం జ్ఞాపకం చేస్తుంది మనకి వారి గుర్రం సకిలింపుల ధ్వని దేశమంతా కంపించాలంటే భయం వారు వచ్చి దేశంలో దేశమును అందులో ఉన్న నాశనము చేదురు పట్టణం అందులో నివసించు వారిని నాశనము చేదురు నేను మిడు మిడునాగులను మీ లోనికి మిడునాగులు అంటే డ్రాగన్స్ ఎవరైతే చెప్పాలంటే మిడునాగులు అంటే డ్రాగన్స్ అని అర్థం దేవుడే పంపిస్తాంటుండడు వాటిని మీలోనికి పంపును అవి మిమ్మని ఖర్చును వాటికి మంత్రము లేదు ఇదే హోం వర్క్ కాబట్టి ఖచ్చితంగా గొప్ప జనం అందరూ మరణిస్తారు దానికి మంత్రం లేదు అంటే దానికి సొల్యూషన్ లేదు వెనకడికి పాములు కలిసిన తేలి కలిస్తే మంత్రం లేస్త అదొక ఆచారం కానీ ఇప్పుడు ఏమంటుండంటే అవి కరిచే టైము యుగ సమాప్తిలో మాచిపత్రి అనుభవము చేదు అనుభవము విష జలము అనుభవం లకి దానికి విరుగుడు లేదు అందరూ మరణించక తప్పదు గొప్ప జనం అందరు మరణిస్తారు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తాడు మన సేవ జీవితం దానికి సంబంధించింది వాళ్ళందరూ మరణించబోతున్నారు కాబట్టి వారిని అందరినీ మనం ప్రభు తట్టు తిప్పుకోవాలా సత్యాన్ని ప్రేమించే వారి లాగా వాళ్ళని మనం తయారు చేసుకోవాలా అందుకొరికే ప్రభు మనందరికి పడ్డాడు ఈ రోజుతో మనం ఈ యొక్క చిహ్నాలని అర్థం చేసుకునే ప్రయత్నిస్తున్నాము వచ్చేవారి నుంచి మొదటి బూరకు సంబంధించిన బోధ మనం ఆరంభించబోతున్నాం కొంత కష్టతరమే ప్రిపేర్ కావాలా ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసి రండి పరుషు ద రఘు తండ్రి మీకు వందనాలైనా ప్రోరల తీర్పుకు సంబంధించిన విషయాలు మేము ధ్యానిస్తుండగా నైనా ఈ ఏడు వారాలు మాకు సాయకులుగా ఉన్నందుకు మీకు ఎంతో వందనాలు అనేకమైన చిహ్నాలు చూపించినారు వాటిని ఏరీతి అర్థం చేసుకోవాలని చూపించినారు వచ్చేవారం నుంచి మేము బూరల తీర్పుకు సంబంధించిన బోధ ధ్యానించబోతుండగా దీర్ఘంగా మీరే మాకు సాయకులు నడిపించండి మీరు తప్ప ఎవ్వరు వీటిని చూపించలేరు మా సొంత పనికిరానివి ఈ లోకపు జ్ఞానం పనికిరాని వెరితనంతో పోల్చబడింది మీ జ్ఞానం అనుగరించండి పరలోకపు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి మీ మనసుని మాకు అనుగ్రహించండి మిమ్మల్ని ధరించుకోవాలా ప్రభా మేము క్రీస్తుని మీరు అన్నారు పౌల ద్వారా కాబట్టి మిమ్మల్ని ధరించుకుంటేనే అర్థం చేసుకోగలం వీటిని అర్థం చేసుకోవాలా మా జీవితాల పాటించాలా అన్నింటిలో ప్రకటించాలా అటువంటి సేవలు మమ్మల్ని నడిపించి మీరు ఎవరెస్ పరచుకోమని తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతలను కాపులు దయచేసి మార్గాన్ని సరం చేసి మీరు మహింపొందామని చేర్చమని యేసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి మేన్